మీరు ప్రారంభ ప్రార్థన చేయండి స్టార్టింగ్ ప్రేరు మన రవి బ్రదర్ మీరేమో పాట పడతారా ఓకే మీరు పాటకు సిద్ధపడండి సార్ మీరు స్టార్టింగ్ ప్రేమ కలిగిన కృపగలిగిన మా ప్రియృప్తి మా గొప్పదేవ సర్వ సృష్టికర్తమైన మా తండ్రి మహాదనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివారీ ప్రభా మరి ఒకసారి మేమందరం మీ పాదముల చెంతకు రూపాసింసం మీద ప్రభాయన మీ ప్రియ కుమారు మా ప్రభుక్రీస్తు శ్రేష్టమైన నామైన నామ తండ్రి మీ పాదం చెంతకు వస్తున్నాం ప్రభా ఈ రోజు మేమందరం ప్రార్థించాలని కూడి ఉండగా ప్రభా మీ హృదయ మీ చిత్తానుసారమైన ప్రార్థన మీకిష్టానుసారమైన ప్రార్థన మా హృదయం గురించి సహాయం చేయండి ప్రభా నయన యొక్క వాక్య ధ్యానంలోనూ మాకు సహాయపడండి ఆత్మీయంగా బలపరచండి ఆత్మీయంగా స్థిరపరచండి మా సమస్య హస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్ష్డే శిక్విస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి అమెంక యూ సార్ ఒకసారి ీరు దయమర్పించవా ఈ జీవితములో కమ్యూ ఏదో ఒకసారి యోచించవా ఈనాది నీవు ప్రభు వేసుకొరకు నీరు దయమర్పించవా నీ తల్లి గర్పానని వందినప్పుడే నీవు చూసి ప్రభు కన్నులు తల్లి కర్పాలని వండినప్పుడే నిభు కన్నులు యోచూ చూ నిర్మించి ప్రభు చేతులు యోచూంచలేవా ఏ రీతి నిన్ను నిర్మించి ప్రభు చేతులు నీచీ తములు గవ్యం లేదు ఒకసారి యోచీచవా ప్రభులే కొడుకు ఇది హృదయా నీలో ప్రభువు నివసిం పగౌరి దిన మెల్ల చే ప్రభు నివసిం పగోరి దిన మెల్లచే దాచను హృదయం తలకు తిరువంగళేవా హృదయం తమకు తిరువంగలేవాసవా ప్రభుయేసుకరీ మీరు దయసవా తనచేతుల రుదిరం పుదారం సవీ నీకోన చేదార నీకో సమే హిక్షా నీకో సమేగా ఒకసార్యవా చ శా నీకో సమేగా ఒకసారి యోచించవా నీ జీవితములో కమ్యం లేదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభుయేసు కొరకులు నిరుసించవా ప్రభుయేసుని చర్చించునట్టి సమయం పోయినాదిగా ప్రభుయేసుని సమయం గు ఈచో నుండి ప్రభుయేసులేఖా ఓ సోదరా ఈ చోట నుండి ప్రభుయేసు ఓబోకు సోదరీ నీచీ తములు గమ్యం భూదు ఒకసారి యోచించవా ప్రార్థన చేస్తాం పరిశుద్ధి అనా సర్వోన్నత మీకేస్తూ తల్లి స్తోత్రాలు ఏసయ్య ప్రభా యొక్క గడిచిన కాలం అంతా మన సురేష్ కాపాడి మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యం సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశోధన దయచేయండి వాక్యం సత్యాన్ని గ్రహించలాగన అందులోని ఆత్మీయ ఆ యొక్క తన మళ్ళీ సత్యాలను మేము గ్రహించాలా ఆ యొక్క విధానాలు నేర్చుకోవాలా సింబల్స్ నేర్చుకోవాలా ప్రభు ఆ ఇమేజెస్ మేము నేర్చుకోవాల ప్రభు వాటికి సంబంధించిన భవిష్యత్తులు ఏ రీతికి మేము గ్రహించాలనా వాటి అన్నింటి మేం తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించాలని సహాయపడండి ప్రభా వీటిని మేము అనేక చూపించామని మీరు అన్నారు నిన్న కాబట్టి ఆ ఈ యొక్క వాక్యాలన్నీ కొంచెం కష్టతరంగా ఉన్నా కానీ మీ బిడ్డలకి మీరు నేర్పిస్తారు తండ్రి పసిపిల్లలకి చిన్నపిల్లలకి చెప్పినట్లు మీరు అవి మీరు మాత్రం అన్నారు కాబట్టి వాటిని మేము నేర్చుకోవాలి ప్రభావ అటువంటి మనసు మాకు అనుగ్రహించండి ఆసక్తి అనుగ్రహించండి జాగ్రత్తగా సహాయపడండి ఓపికతోని తండ్రి మేము వీటన్నిటికి అనుకోవాలి ప్రభా ృపమయడం మీకు ఎంతో బంధాలను అయినా మీ వాక్యంలోని సత్యాలను మేము చూచిలాగన మీక యొక్క సహమాకా వాటిని స్వీకరించాలా మా జీవితంలో పాటించాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు పరిశుద్ధ నామమ్మ ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెలియ నిన్న దినం మనము జరుబాబేల్ సంబంధించిన విషయాలు చూస్తున్నాం మనం చక్ర గ్రంథంలో ఈ యొక్క దీప స్తంభముల గురించి మనం ధ్యానిస్తున్నాం అక్కడ జక్రే గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండు పద్నాలుగు వర్షాలలో ఈ దీప స్తంభములకు సంబంధించిన విషయాలు మరికొన్ని అతని దర్శనంలో చూపిస్తున్న దేవుడు ఇవి మనకి ప్రకటన గ్రంథం మొదటి మొదటి అనిపించలేదు గాని ఇక్కడ బాగానే అనిపిస్తున్నాయి నాలుగవ అధ్యాయంలో కాబట్టి ఒకసారి జక్రే గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండు పద్నాలుగులో మరోసారి దాన్ని చూస్తాం నాయలని వాడ ఇది ఏమిటి ఇది ఏమిటని నాతో మాట్లాడుచిన దూతను అడిగితే నాతో మాట్లాడిచిన దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగానే నేను నా ఇల్లు కూడా నాకు తెలియదట్టిని రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ కుమరించి ఒలివచ్చట్లకున్న రెండు కొమ్ములను ఏమిటి అని నేనతగా అతడు నాతో ఇవేమిటి నీకు తెలియదా అనను అనగా అతడు వీరిద్దరు జక్ర గ్రంథము నాలుగవ ఉద్యము పదకొండు నుంచి పద్నాలుగు వర్షాలను మనం కొని విషయాలు నిన్న ధ్యానిస్తా ఉన్నాం పద్నాలుగో వర్షంలో ఆ క్లూ ఉంది ఈ రెండు దీపస్తంభంలో దేనికి సంబంధించినప్పుడు దూత మాట్లాడుతున్నక్కడ అతడు వీరిద్దరు సర్వలోక నాజుర యహోవ యొక్క నిలబడుచు తైలము పోయేవారు అయ్యి నేను కాబట్టి తైలము పోసేవారు వీళ్ళు ఎవరికి తైలం పోస్తున్నారంటే అక్కడ చూసినాం మనం ద రిమైనింగ్ ఐదు క్యాండల్ స్టిక్స్ వీళ్ళ నుంచి ఆయిల్ సరఫరా అవుతున్నట్లు మనం చూసినాం పోయిన వారం అది త్రీ డేస్ అగో తర్వాత ప్రకటన గ్రంథం గ్రంథము పద పదకొండవ వచనంలో ఈ ముగ్గు ఈ ఇద్దరు విషయం అక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం పదకొండులో మూడు నాలుగు వర్షాలలో నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను కాబట్టి వారికి అధికారం ఇస్తా అంటాడు తర్వాత ఏమని చూడండి ఇక్కడ వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు వీరి భూలోకమునకు ప్రభు ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములను అయి ఉన్నారు కాబట్టి ఈ రెండు ఒలివ రెండు దీపస్తంభంలు ఇద్దరు సాక్షులు అన్న విషయాన్ని మనం క్లూ చూసుకుంటున్నాం ఇక్కడ పదకొండు వర్షంలో అయితే వీరికి ఏం జరుగుతుంది మనం రిమైనింగ్ లెవెంత్ చాప్టర్ ధ్యానించినప్పుడు డీటెయిల్ గా మనకు అర్థం అవుతుంది దానికి సంబంధించి మనం మనసారి గ్రంథం నాలుగో అధ్యాయంలో చూస్తున్నాం కొన్ని అక్కడ జెరూబ్బాబేలు గురించి మనం చూస్తున్నాం వీటన్నిటి గురించి అడుగుతున్నప్పుడు నీకు ఇవన్నీ తెలియదా అని అంటున్నాడు ఇవన్నీ దేనికి సంబంధించిన అన్నప్పుడు జెరూబ్బాబేలకు సంబంధించిన విషయం అని మనం ఆ వచనం నుంచి చూస్తున్నాం ఐదు ఆరు రెండు వచనాలలో దాని తర్వాత వచనంలో ఆ గ్రేట్ మౌంటైన్ లేక గొప్ప పర్వతమా ఎవరు నువ్వు ఈ పర్వతం అన్న విషయాన్ని గురించి సింబాలిక్ గా మనం చూసినావు అక్కడ దాని తర్వాత దేవుని యొక్క మందిరము కట్టడం తనే ఆరంభించి తనే దాన్ని ముగించ ముగించేవాడన్న విషయాన్ని అక్కడ చూస్తాం మనం కాబట్టి ఇవి పాత నిబంధన కాలంలో కట్టినట్లు మనం చూస్తాం కానీ అది ముగిసినట్లు మనం చూడం తొమ్మిదో వర్షాలు అదే చూస్తాం జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసిన్నవి అతని చేతులు ముగించును కాబట్టి ఇది ఫ్యూచర్ టైమ్స్ కి సంబంధించింది కాబట్టి ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ సంబంధించి అంటే యాక్చువల్గా ఈ రోజు ఆ టెంపుల్ లేదు మనకి చూస్తాం కదా ఎరుబాబేలు కట్టిన టెంపుల్ కాబట్టి ఇది న్యూ టెస్ట్మెంట్ టైంలో జరిగేది అనేది చెప్తుండే ఎందుకంటే ముగించును అంటే ఇంకా ముగించలేదు అది యాక్చువల్ ఎండ్ టైమ్స్ కి సంబంధించిన విషయం చూస్తున్నాం అక్కడ దాని ఆ లాస్ట్ వచనం పదో వచనంలో కార్యములు అల్పంలైన కాలం ను లోకమందంతటిను సంచారం చేయో ఎక్కువ వాక్ ఏడు నేత్రములు ఈ ఏడు నేతలకు సంబంధించినవి కొన్ని డీటెయిల్ గా చూడాలనుకుంటున్నాం నీరజ్ తర్వాత జెరుబ్బాబే చేతిలో గుండు నూలు ఉండుట చూచి దేవుడు సంతోషించను అంటున్నాడు ఈ గుండె సంబంధించిన విషయాలు నిన్న కొన్ని చూసిన మనం అది ఆమోస గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇంట్రెస్టింగ్ గా ఇంగ్లీష్ లో ప్లంబ్ లైన్ అంటారు దాన్ని గుండు ఈ గుండె దేనికి సంబంధించింది నేను ఈ రోజు ఉదయం చూసాను ఏస్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహార వర్షంలో ఈ గుండు నూలు దేనికి సంబంధించింది దాని తర్వాత ప్రభువు ఎందుకు దాన్ని పట్టుకుని గోడమిలబడి ఆ గుండు దారము దించి వేసినప్పుడు ఇష్టాల పదలు రెండుగా విభజింపబడినట్టు మనం చూస్తున్నాం ఒక గుంపు ఇసాఖ గుంపు మరి గుంపు ఎరోబాం గుంపు సడన్లీ ఎరోబాం ఎక్కడి నుంచి వచ్చిండు అన్నటిది మనం అర్థం చేసుకోవాలా ఇశాఖ గుంపు అంటే అర్థం గానీ ఎరోబాం అంటే ఎవరు ఇశాఖ అంటే అబ్రామ్ సంతానం వచ్చిన వారంట ఉపమాన రీతిగా చూస్తే కూడా ఆత్మీయ కూడా ఇషాక్ సంతానం అబ్రామ్ సంతానం శారీరకం కూడా అబ్రామ్ సంతానం ఆత్మీయంగా మనం అందరము అబ్రామ్ సంతానమైన విశ్వాసం ద్వారా ప్రభుని నమ్ముకోవడం వలన కానీ యశా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారంలో ఈ ప్లంబ్ లైన్ లేక మఠపు దేనికి సంబంధించి చెప్పబడింది చూడండి ప్రభు యహోవాయిలా విలుచ్చి చిన్నాడు సియోను లో పునాదిగా రాతిని వేసిన నేనే అది పరిశోధింపన్న రాయి అమూల్యమైన తల బహుస్థిరమైన పునాది రాయి మూల రాయి అనేది ఏసుకు సంబంధించిన విషయం ఇది వాక్యం అంతా తర్వాత దాని విశ్వసించవాడు కలవరపరుడు కాబట్టి ఏసు విశ్వసించేవాడు ఎప్పుడు ఎప్పుడు కలవరపరుడు దాని చూడండి పదిహేడు వర్షంలో నేను న్యాయము కొలను నీతి మట్టపు గుండుగాను కాబట్టి మట్టపు దేనికి సంబంధించిందంటే నీతి మంతులు అీతి మంతులను విడదీసేది ఆ మట్టపు మెజర్మెంట్ అన్నట్టు కొలత ఆశ్చర్యంగా ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం చూసినాం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కితము ఆ తిన్నగా కట్టబడ్డ గోడ ఒక గుంపుకి సాదృశ్యం ఎందుకంటే వాళ్ళు తిన్నగా కట్టబడ్డ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నట్టు ఆ తిన్నగా కట్టబడ్డ గోడ మీద ప్రభుని నిలిచినడని మనం చూసినాం నిన్నటి తినం ఆ దర్శనంలో ఏడవ అధ్యాయులో అక్కడ ఏం చూస్తున్నాం తిన్నగా కట్టబడ్డ గోడ అంటే ఆల్రెడీ ప్లంబ్ లైన్తో మెజర్ చేయబడింది అన్నట్టు అది అంటే గుండుతో కట్టబడింది అన్నట్టు అంటే ఆయన నీతి మీద ఆధారపడిన ఆయక యొక్క గోడ అన్నట్టు మనమే ఆ గోడ మనం ఎఫ్ఎస్ రాష్ట్ర చూస్తాం కదా మన జీవితాలు ఏ రీతిగా కట్టబడ్డాయి అన్నప్పుడు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టబడ్డాయని మనం నిన్న దినాన్ని చూసినాం నిన్న చూసామో మొన్న చూసినట్టున్నాం ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ మీద మనం కట్టబడ్డ గోడ అన్నట్టు కాబట్టి ఆ తిన్నగా కట్టబడ్డ గోడ హోలీ పీపుల్ కి పరిశుధులకి సాదృశ్యం తర్వాత ఆ పరిశుద్ధులకే శిరస్సులాగా ఉంటాడు మన ప్రభు కానీ తకిన గుంపులు బయట ఉన్నాయి గోడ బయట కాబట్టి గోడ మీద నిలబడింది మన ప్రభు అంటే ఆయనకి మనమే శరీరం కాబట్టి పరిశుద్ధులే ఆయన శరీరం కాబట్టి పరిశుద్ధులకి ఆయన శిరస్సులాగా ఉండడం అనేది ఆ విజన్ చూపిస్తుంది ఆ విజన్ అయితే ఇక్కడ ఈ రెండు గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఎప్పుడు ఆ మట్టపు గుండు విభజించి వేసినప్పుడు ప్రభువు ఆ గోడకి అవతల భాగంన మన ఇసాకు సంతతి రైట్ సైడ్ ఇశాఖ సంతతి ఎడమ దిక్కు ఎరోబాము సంతతి వారు ఉన్నట్లు మనం చూసినాం అక్కడ అయితే నేను ఇందాక జేమ్స్ట్రాంగ్ నంబర్స్ తో నిన్న దినంత టైం లేకుండే కాబట్టి ఎరోబాము అంటే అర్థం మీద స్పిరిచువల్ మీనింగ్ నేను ట్రై చేస్తున్నాను మనకు తెలుసు ఎరోబాము త్రాగుడికి అలవాటు పడి చేరి ఆ చిల్లరి వాళ్ళని అక్కడ పోకిరి వాళ్ళు అక్కడ మనం చూస్తాం బైబుల్లో పోకిరి వాళ్ళని జమ చేసుకుని ఏ రీతిగా తీర్మానాలు తీసుకున్నాడు డెసిషన్ సెట్ తీసుకున్నాడు ఆ డెసిషన్స్ తీసుకోవడం వలన ఆ రాజ్యం ఎట్లా రెండుగా విభజింపబడింది మనం చూస్తాం రాజుల కాలంలో రాజుల గ్రంథంలో అయితే యూరోబాము అంటే హెచ్ లో పీపుల్ విల్ కంటెంట్ అంటే పోరాడే వాళ్ళు అనర్థం పోరాడే మనుషులు అనర్థం దాని తర్వాత హెచ్ లో ఏముందంటే టూ టాస్ అని ఉంది అంటే గాలికి ఎగురు ఎగిరి ఇటు అటు ఎగిరే అంటే మీకు తెలుసు గాలికి ఏమి గాలికి చెత్త కదా ఎగిరేటిది కాబట్టి చెత్త వల్ ఎగిరే వాళ్ళు అన్నట్టు ఈ గుంపు దాని తర్వాత యాభై ఫిఫ్టీ నైన్ సెవెంటీ వన్ ఏ కాంగ్రిగేషన్ అని ఉంది అంత క్లియర్ గా అది జరోబామ్ అంటే ఫిఫ్టీ లో ఏ కాంగ్రిగేషన్ ఆ ఫ్లాక్ తర్వాత ఇంకొక మీనింగ్ ఉంది ట్రూప్స్ అని కూడా ఉంది సోల్జర్స్ అని కూడా ఉంది దాని అటెండెంట్స్ అని కూడా ఉంది ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మిక్స్చర్ ఆఫ్ గ్రూప్స్ అన్నట్టు అంటే ఫ్లాక్ అంటే మనకు తెలుసు మంద గొడల మంద కాంగ్రిగేషన్ అంటే తెలుసు మనకి ట్రూప్స్ అంటే సోల్జర్స్ అని చెప్ తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కలిసిపోయినాయి అంటే ఇదంతా కన్ఫ్యూజ్డ్ గ్రూప్స్ అన్నట్టు ఎరోబామ్ అన్నప్పుడు కాబట్టి ఆయన మట్టపు గుండు రెండు గ్రూప్స్ డివైడ్ అయిపోయినాయి ఒకటేమో ఇసాకు సంతతి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎరోబామ్ సంతతి మధ్యలో గోడ ఉంది గోడ మీద మన ప్రభులం ఇవ్వడేట్టు అది ఇమేజరీ ఆ ఇమేజ్ మనకు అర్థమైనప్పుడు నువ్వు గోడ గోడ గోడలాగా కట్టబడ్డవాడు అంటే మంచి తిన్నని గోడలాగా కట్టబడ్డవాడు నీకు శిరసుగా ఉన్న ప్రభు ఆ మటపు గుండును దించేస్తాడు కానీ ఎరుబాబుల చేతికి ఇచ్చిండది ఎండ్ టైమ్స్ వచ్చేటప్పటికి కాబట్టి యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్న మనమే ఆ మటపు గుండును పట్టుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తుండే దేవుడు ఆ మెజర్మెంట్ మన చేతికి రాకపోతే మనం వీటిని చూడలేము వీటిని గ్రహించలేము ఈ గ్రూప్స్ ఎట్లా డివైడ్ అయితేనే మనం చూడలేము ఎందుకంటే ఆయన మట్టపు దించేసినప్పుడు రెండు గ్రూప్స్ డివైడ్ అయినట్లు మనం చూస్తున్నాం ఆమోస్రంథం ఏడవాధ్యాయంలో అదే రీతిగా ఎరు చేతిలో మట్టపు గుండు ఉండడం చూసి మన ప్రభు సంతోషిస్తున్నాడు అసలు ఇవన్నీ ఎక్కడ పట్టుకున్నట్లు మనం చూడం కదా ఇవన్నీ ఎప్పుడు నెరవేరినట్టు చూడం కానీ ఇవన్నీ ఎండ్ టైం కి సంబంధించిన బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ మట్టపు దేనికి సంబంధించింది అంటే ఆయన నీతికి సంబంధించింది ఆయన నీతితో పోల్చినప్పుడు నీతిమంతుడు ఒక్కడను లేడని వాక్యం చూస్తాం కదా మట్టపు గుండు దించేస్తే నీతి మంతుడు ఒక్కడ లేడు కాని యేసు నమ్ముకున్న వారు తీర్చబడుతున్నారు ఆయన నీతి మనకు అనుగ్రహించబడిందని మనం ధ్యానిస్తాం హిస్ రైచస్ హ్యాస్ బీన్ ఇంప్యూన్డ్ టు అంటాడు మనకు అనుగ్రహించబడింది అంటాడు కాబట్టి మట్టపు సంబంధించిన ఆ యొక్క మీనింగ్ అది ఇట్స్ అ మెజర్మెంట్ అందుకే ప్రకటన గ్రంథం దేవుడు ఆ టెంపుల్ ని మెజర్ చేయమటారు అక్కడ మటకు మెజరింగ్ రీడ్ అనుంటది ఇక్కడేమో మటకు గుండం ఉంటది ప్రటంగన గొష్టపడికి ఆయొక్క కొలకర అంటే కొలతకర కొల ఆకరతో కొలత గోయం అంటాడు అంటే ఏంటంటే సింపుల్ గా ఎండి టైమ్స్ లో ఈవెన్ ది చర్చ్ ఇస్ బీయింగ్ మెజర్డ్ అంటే ఎగ్జామిన్డ్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ నాలుగు గ్రూప్స్ బయటికి వస్తాయని చూస్తాం అందుకే అద్ను చూపిస్తా మీకు ప్రటంగన గందం ఎండి టైప్ కుష్టపడికి చివరకి పష్టపడికి హౌ ది ఎంటైర్ చర్చ్ ఇస్ డివైడెడ్ టు ఫోర్ గ్రూప్స్ కానీ యాక్చువల్ గా త్రీ ఎప్పుడు విజిబుల్ గా కనిపిస్తా ఉంటాయి ఎంటైర్ రెవల్యూషన్ పుస్తకంలో ఈ త్రీ గ్రూప్స్ చాలా క్లియర్ కనిపిస్తా ఉంటాయి బాహటంగా కానీ ఫోర్త్ గ్రూప్ ఎప్పుడు హిడన్ గా ఉంటది ఎందుకంటే అది రెమనెంట్ అది దాచబడి ఉంటుంది అన్నట్టు మనం గ్రంథంలో కూడా చూస్తాం ఏహెచ్కెల్ గ్రంథంలో కూడా ఒక విజన్ ఉంటుంది ఎటువంటిదే విజన్ అక్కడ కూడా ఈ ఫోర్ గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రంథం ఏడవ అధ్యాయము ఏ హెచ్కెల్ గ్రంథము అనుకుంటా ఐదవ అధ్యాయం మనము ఆ గ్రూప్స్ డివైడ్ కావడం మనం చూస్తూ ఉంటాం ఏ హెచ్కెల్ కి దర్శనంలో నీ తల వెంటకలని గురి కత్తిరించుకొని వాటిని మూడుగా విభజించు దాని తర్వాత నాలుగవ భాగంలో నీ చెంగన ఆ మొదటి రెండు గుంపులు వాటిని వాటి వాటి వెంట కత్తిపోవడము వాటిని కత్తి సంహరించడము మూడవ వెంటకల గుంపు వెంట కత్తి పరిగెత్తడం గాలికి విసిరి ఇటువంటి అన్ని ఇమేజ్లు ఉంటాయి ఎప్పుడైనా ఒక అవకాశం ఉంటే దాన్ని డీటెయిల్ మనం చూస్తాం కానీ అక్కడ మటుకు ఒక గుంపు చిన్న వెంట్రుకల గుంపును దేవుని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రవక్త తన చెంగున ముడి వేసుకుంటాడు అన్నట్టు వెంట్రుకలను అంటే పట్టణము ముట్టడి వేయబడ్డప్పుడు అంటే శ్రమల కాలంలో ఒక గుంపుని చెంగున ముడి వేసుకోవడం అంటే ప్రొటెక్ట్ చేయబడుతుంది అన్నట్టు సీక్రెట్ ఇంకా అది దాచిపెడుతుంది ఏలియా కాలంలో కూడా దేవుడు ఏరితే ఒక సెవెన్ పీపుల్ ని సెవెన్ థౌసండ్ పీపుల్ సెవెన్ అనుకుంటా ఏడు మందిని ఆయన దాచిపెట్టుకున్నాడు అంటాడు ఏలియాతో డైరెక్ట్ గా కాబట్టి ఎండి టైమ్స్ లో కూడా శ్రమల కాలంలో కూడా దేవుడు ఒక చిన్న గుంపుని దాచిపెట్టుకుంటున్నాయి చెంగునా అనేది అక్కడ నుంచి మనం నేర్చుకుంటాం కానీ ఈ గుంపు మనం ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఆ ఈ రెండు స్లాంప్ స్టిక్స్ అవి క్యాండిల్ సంబంధించిన విషయాలు మనం మరి డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇవి దేవుని యొక్క ఏడు కన్నులు అని మనం ఇందాక చూసినాం వీరు దేవుని యొక్క ఏడు కన్నులని ఎక్కడ చూస్తున్నాం మనం సెవెన్ ఐస్ అని జక్ర గ్రంథం నాలుగవ అధ్యాయము Adha vachinam lo, last la un dha vachinam. For who hath despised the days of small things, for they shall rejoice and shall see the plummet in the hand of Jerubbabel with those seven. Kavati, plummet in the hand of Jerubbabel with those seven. Anthe manik, seven yeen nane naka cheppa konda, with those seven nane semipolen betti, they are the eyes of the Lord and the Lord. Kavati, if plummet in the hand of Jerubbabel chet la undi, atantho paattu seven. అంటే ఈ సెవెన్ ఐస్ అవి ఏంది సెవెన్ అంటే దే ఆర్ దెవెన్ ఐస్ ఆఫ్ ద లాడ్ అండ్ ఇవి ఏం చేస్తున్నాయి అంట ఐస్ ఆఫ్ ద లాడ్ విచ్ రన్ టు అండ్ ఫ్రో త్రూ ది హోల్ అర్థ్ తెలుగులో చూస్తుంది కార్యములు అల్పములైన కాలంను తృఢీకరించిన వాడేవుడు లోక మందంతటను సంచారము చేయుహో యొక్క ఏడు నక్షత్రములు సారీ ఏడు నేత్రములు లోకమంతటను సంచారము చేయుహో యొక్క ఏడు నేత్రములు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం ఈ ఏడు నేత్రములు దేనికి సంబంధించింది అన్నట్టు సెవెన్ ఐస్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ లో ఊఆర్ది సెవెన్ ఐజ్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి దే ప్రపంచమంతట ఇవి పరిగెత్తున్నాయి టూ అండ్ టూ అంటున్నాడు దేవుని కన్నులు అటు ఇటు పరిగెత్తుతున్నాయి మనము ఆశ్చర్యంగా యోగగంధంకి వచ్చినప్పుడు కూడా ఈ కన్నులు దేనికి సంబంధించినవి అన్నప్పుడు మట్టప్ప గుంటూ దించేసినప్పుడు జరుబాబేలు మెజర్మెంట్ చూడాల ప్రపంచం నుంచి దేవుని సంఘంలో ఈ మెజర్మెంట్స్ కనిపిస్తా ఉంటాయి కంప్లీట్ ప్రపంచం అంతట ఈ కనులు ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి పరిగెత్తున్నాయి ఇవి దేవుని యొక్క కనులు అని చెప్తుంది ఇక్కడ వాక్యం అయితే ఇవి ఏ రీతిగా పరిగెత్తున్నప్పుడుగా సింబాలిక్ గా ఒక క్లూ ఏంటంటే యోగ బ్రంథం మొదటి తన చూస్తాం ఒకనొక దినం తటస్థించింది దేవుడు దేవదూతలు కలిసి ఒక సభ ఏర్పరచుకున్నారు ఆ సభలో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడతారో మనకు తెలియదు కానీ ఒక విషయం వస్తుంది అప్పుడు క్లూ జరుగుతుంది వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు అనేది యోగు గురించి డిస్కస్ చేస్తున్నారు వాళ్ళక్కడ అప్పుడు యోగు గురించి డిస్కస్ చేస్తుంటే దూతలు రకరకాల ఐడియాస్ ఇస్తున్నారు యోగు గురించి అయితే ఎక్కడి నుంచి ఒక స్థలం నుంచి అపవాదం వచ్చిన్నట్టు మనం చూస్తాం ఆ గుంపుల దేవుని సమ్ముఖంలో అయితే నేను ఎప్పుడూ ఒక డిస్కస్ చేస్తున్నాడ చాలా మందితో ఎన్నో వేవేలా తూగుతలు నిలబడి రకరకాల ఐడియాస్ ఇస్తున్నా వాళ్ళు దేవుని యొక్క అటెన్షన్ ని డ్రా చేయలేకపోతున్నారు కానీ మీరు ఒక్కడు ఎక్కడెక్కడి నుంచో తిరిగొచ్చి ఒక్కడి నిలబడి దేవుని అటెన్షన్ చేస్తుంటాడు ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నట్టుగా నేను గమనించిన ఎప్పుడైనా గానీ దేవుని అటెన్షన్ పర్ఫెక్ట్ గా లాగేసుకుంటాడు తక్కినా వాళ్ళు ఎవరు లాగలేరు ఇది నాకొకటి ఆశ్చర్యకరం ఉంటుంది ఎంత దేవారాత్రుల్లో ప్రార్థనలు చేస్తుంటారు మంది దేవుని సేవకులు అయినా గానీ వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాదు కానీ కొందరికి అటాటాక్ వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇలా కష్టం నేను నిమ్మరోధుకు సంబంధించిన విషయం కూడా ధ్యానిస్తున్నాను అడిగి నిమ్రోదు కనాను వంశం నుంచి అంటే హాము వంశం నుంచి బయటకు వచ్చిన వాడు శితమైన వంశం కదా అది కానాను వాడు జలపరలం తర్వాత మనటి శిం శతమైన వాడి నుంచి వచ్చినవాడు నిమ్రోదు శితా అంటే ఎప్పుడైతే శాపం దేవుని దగ్గర నుంచి బయలుదేరుతుందో అపవాది ఎదురు ఎదురుగుంటాడు అన్నట్టు రెడీగా ఉంటాడు అన్నట్టు ఎప్పుడు పట్టుకుందాం ఎందుకంటే దేవుని యొక్క శాపాన్ని అమలు పరిచేవాడు సైతాను ఎప్పుడైనా గాని బైబిల్ అంతటా ఇది అర్థం కాకపోతే ఈ శ్రమలు ఎందుకు నాకెందుకు ప్రభు శ్రమలు అంటారు చాలా మంది నేనేం చేసిన ప్రభు నాకు ఎందుకు ఈ కష్టం అంటారు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోకపోతే శ్రమలు ఎందుకు అన్నది ఎప్పటికీ అర్థం కావు అండ్ ప్రకటన గ్రంథం అంతా శ్రమలకు సంబంధించిందే కదా అంతకంటే ఏముంటుంది అక్కడ జడ్జిమెంట్ తీర్పులకు సంబంధించింది బూరల తీర్పు అంటాం దాన్ని అందుకే ట్రంప్ జడ్జిమెంట్స్ సిక్స్ ట్రంప్స్ ఒక్కొక్క ట్రంపేట్ కూదినప్పుడు జడ్జిమెంట్స్ స్టార్ట్ అయినట్టు మనం చూస్తాం అక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ జడ్జిమెంట్స్ దాని తర్వాత ఆఫ్ జడ్జిమెంట్స్ ఆ ట్రంపేట్స్ అన్ని కాబట్టి ఎందుకు శ్రమలు ట్రంపెట్స్ అవన్నీ శ్రమలని సూచిస్తున్నప్పుడు ఆ శ్రమలు ఎందుకు అనేది అందరు అడుతున్నారు ప్రశ్న నాకు ఎందుకు ప్రభావిస్తలేమా యోబు కూడా అదే రీతిగా అడుగుతుంటాడు అందుకే ఆ సాతనుడు వచ్చి అపవాదం వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళు తగిన దూతలు ఐడియాస్ ని పట్టించుకోడు గాని సైతాన్ని ఇచ్చే ఐడియాన్ని పట్టించుకుంటాడు దేవుడు ఇది ఎప్పుడు గమనిస్తామంటే యోగు విషయమే కాదు ఆ ఆహాబు యుద్ధానికి పోయి యుద్ధానికి పోయి చనిపోలాగా ఏలియా ప్రవేశం నెరవేరలాగా ఎవరు వాడిని ప్రేరేపించి యుద్ధానికి పంపిస్తారంటే దూతలందరూ రకరకాల ఐడియాస్ ఇస్తా ఉంటారు వాళ్ళ ఐడియాస్ ఒక్కటి కూడా వర్తించవు కూడా చెల్లవు కానీ వీడు వచ్చి నిలబడతాడు నన్ను పంపించింది నేను చేస్తానంటే అటెన్షన్ అన్నట్టు ఇమ్మీడియట్లీ సైతాన్ని అటెన్షన్ తీసుకుంటున్నాడు దేవుణ్ణి ఇది ఇంట్రెస్టింగ్ నాకు దీని క్లూ ఏంటంటే స్పిరిచువల్ ఇదంతా స్పిరిచువల్ వరల్డ్ అండ్స్ మనం ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి స్పిరిచువల్ వరల్డ్లోకి పోతే కానీ ఇవి ఎప్పటికీ మనకు అర్థం కావు మన లైఫ్ టైం అందుకే స్పిరిచువల్ వరల్డ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అన్ఫార్చునేట్లీ మనం ఇంకా ఈ వరల్డ్ లాంగ్వేజ్ అనే ఉన్నాం కాబట్టి సాతనడు ఆయక యోబు యోగు విషయంలో కూడా అక్కడ నిలబడ్డప్పుడు నువ్వు యోగు చుట్టూ కంచెట్టినవు కాబట్టి అతన్ని ఆశ్రదించినావు కాబట్టి అతన్ని నిన్ను ఆరాధిస్తున్నాడు ఆ కంచె తీసేసే అతన్ని ఆరాధించాడు అంటాడు అంటే యోగు యోగుని పరీక్షించాలంటే నేను శ్రమల గుండా విధానం అది శ్రమల పోకపోతే మన విశ్వాసము పరీక్షింపకూడదు ఎ ఫెయిత్ విచ్ ఇస్ నాట్ ట్రస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ అంటాం కాబట్టి మన ప్రతి విశ్వాసము పరీక్షింపబడక తప్పదు మనం అందరూ శ్రమలకుండా పోక తప్పదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అందుకనే మనం చూస్తాము యోహాను సువార్తకు వచ్చినప్పటికీ కూడా మన ప్రభువు కూడా అపవాది చేత శోధింపబడుటకు కొనిపోబడెను అపవాది చేత అంటే ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్ అన్నట్టు ఈవెన్ హిస్ వెరీ సన్ మస్ట్ బి టెంప్టెడ్ బై ద టెంప్టర్ అపవాది చేత శోధింపబడేటకు కొనిపోబడెను కాబట్టి ఎందుకు శ్రమలుగుండా పోవాలంటే అది దేవుని విధానం ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలి ఇప్పుడు నేను దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆ కష్టాల టైంలో కదా ప్రేమ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే ఏ రీతిగా ఆరాధించినట్లు దేవుడు నాకు ఇష్టం అంటే శ్రమల కాలంలోనే నీ ఇష్టం చూపించాలి సార్ సార్ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు కష్టాలు వచ్చినప్పుడే నువ్వు చూపిస్తావు ప్రేమ ఎందుకంటే అది రియల్ రియల్ టెస్ట్ అంటాం దాన్ని కాబట్టి యోగు యోబు గ్రంథం ధ్యానించిన వాళ్ళకు అర్థమవుతుంది యోగులు ఏముంది తప్పు ఎందుకు ఆయన అంత భయంకరంగా శ్రమలుగుండవలసి వచ్చింది పిల్లలు చనిపోవడము భార్య విడిచిపెట్టడము స్నేహితులు విడిచిపెట్టడము క్యాన్సర్ కొండలు రావడము ఎందుకు అంత శ్రమ దాని తర్వాత ఒక్కొక్కడు మాటలు మాట్లాడడం ఆయన ముందు పుట్టి నిక్కర్లు వేసుకున్న కూడా ఆయనని ఆయన బుద్ధి చెప్తా ఉంటాడు ఆయన ఎదుట ఇవ్వడు నిలబడిన వాళ్ళు కూడా ఆయన ఎదుట లేని బుద్ధి చెప్తా ఉంటారు అంత భయంకరమైన శ్రమలుగుండా పోతాడు శరీరంలో శ్రమ హృదయంలో శ్రమ మానసికంగా వేదన అన్ని రకాల శ్రమలుగుండా పోయి ముప్పై ఏడవ అధ్యాయ ముప్పై దేవుడు అంటున్నాడు మంచి ఆలోచన చెరుపు ఈ వీడు ఎవడు అని యోగు గురించి మాట్లాడుతున్నాడు అంటే యోగులో ఉన్న ఏది సమస్య అనేది ఇరవై ఎనిమిదవ వస్తే గాని మనకు అర్థం కాదు ఇరవై సారీ ముప్పై ఎనిమిదవ ముప్పై ఏడు అధ్యాయాలు యోగు మాటలే ఉంటాయి బైబుల్ అంతా ఆ యొక్క గ్రంథం అంతా థర్టీ చాప్టర్స్ యోగు మాట్లాడుతూ ఉంటాడు ఏమిందో ఏంది ఎందో మాట్లాడతాడు మనం చదువుతా ఉంటాం కానీ ముప్పై ఎనిమిదవ దేవుడు మాట్లాడుతుంటాడు అక్కడ సుడిగాలి నుంచి వచ్చి బయటికి మంచి తలంపులను చెరుకు వీడు ఎవడు అంతా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు యోగుని అప్పుడు యోగు చల్లబడి నన్ను క్షమించు ప్రభు అంటాడు అంటే యోబు మాట్లాడుతున్న దాంట్లో మీనింగ్ లేదన్నది ముప్పై ఏడు అధ్యాయాలలో మనం అర్థం చేసుకుంటున్నాం దేవుని ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్కరు శ్రమలుగుండవాలి కానీ మనం ఏం చేసుకుంటాం శ్రమలలో మన ఓన్ ఆలోచనలు ఉపయోగిస్తున్నాం అక్కడ చేసి ఆయన ఆలోచనలు జరగొడుతున్నాం మనం ఆయన ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు అదే రీతిగా ఆహాబును ఎట్లా యుద్ధం యుద్ధ యుద్ధానికి వేసి చనిపెట్టేట్టు చేస్తావంటే సైతాన్నిచ్చిన ఐడియా అపవాది నేను ఆహాబు దగ్గర ఉన్న ఆ ఎంతమంది నాలుగు వందల మంది మూడు మంది ప్రవక్తలు ఉంటారు అతని దగ్గర వారిలో అబద్ధము ప్రవచించు అత్మగా ఉండి అందరూ ఏకంగా ప్రవచించేటట్లు ప్రవచిస్తా అప్పుడు ఆ ప్రవచనం వాడు విని యుద్ధానికి పోయి చనిపోతాడు అని సైతాన్ పో సైతాన్న నీకు అధికారం ఇచ్చిన పో దేవుడు అధికారం ఇవ్వకపోతే సైతాను మనల్ని శ్రమల గుండా తీసుకోకపోడు అపవాది చేత శోధింపటకు మన ప్రభువు ఎందుకు కొనిపోబడిండు అరేణ్యంలోనికి అది విధానం దేవుని విధానం కాబట్టి ఎండ్ టైమ్స్ లో చర్చ్ ఎందుకు శోధనలో గుండా పోతుంది విషయమే ఈ కాంటెక్స్ట్ అన్నట్టు కనెక్షన్ అది నాకు ఎప్పుడు అర్థమైందంటే సరే ఇవన్నీ మనము డీటెయిల్ గానే చూస్తా ఉన్నాము చాలా కాలం నుంచి ధ్యానిస్తూనే ఉన్నాము కానీ ముఖ్యంగా ఆయన కనులు ఈ లోకం ఇటు అటు తిరుగుతున్నాయి అనగానే నాకు ఇమీడియట్ గా అర్థమైందంటే సైతాన్ని కూడా ఇటు అటు తిరుగుతున్నాడు అంటే దేవుని ప్లాన్స్ వాడ మలపరుస్తుండే యాక్చువల్గా చూడండి ఒకసారి రెండవ దినవృత్తాంతంలో పదహారవ అధ్యాయము తొమ్మిది వర్షంలో ఉంది తనెడల యథార్థ హృదయము గలవారిని బలపరచటకై యహోవ కను దృష్టి లోక సంచారం చేదట కాబట్టి మనము బలపరచబడాలంట యథార్థ హృదయాలే గలవారము బలపరచాలంటే యహోవ కనుదృష్టి లోక మందంతట సంచారం చేస్తుందంట చూస్తా ఎవరున్నారు యథార్థంగా ఎట్లా బలపరచాలా ని ని నీ హృదయం యథార్థమైన లేదని ఎట్లా తెలియాలిగా ఒక టెస్ట్ పెడితే కానీ తెలియదు కానీ ఏం జరిగిందని అక్కడ చూసినట్టు తొమ్మిదవ వచనంలో దిన వృత్తాంతంలో రెండవ దినవృత్తాంతంలో పదహారవ త్యామి తొమ్మిదవ తన తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచటపై యహోవ కను సంచారం చేసినది ఈ విషయం నీవు మతి తప్పి ప్రవర్తించి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అంటే నీ యథార్థత నేను టెస్ట్ చేయడానికి దేవుడు తన కనులు ఆ ఏడు కనులు ఈ లోకమంతా తిరుగుతుంటే ఆ టెస్టింగ్ కి ఈయన యథార్థత లేకపోతే ఏం జరిగింది అనేది ఆ తొమ్మిదో వర్షాలు చూస్తున్నాం ఈ విషయమంతా నీవు మతి తప్పి తిరిగి మతి తప్పి అంటే జ్ఞానం పోగొట్టుకున్నావు అన్నట్టు బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు మన ప్రభులం అంటే దాన్ని పోగొట్టుకున్నారు అవి తప్పి తిరిగితేవి ప్రవర్తించేవి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధం కలిగిన రాస్తా మాట్లాడతాడు యువత గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదో వర్షంలో కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ ఏడు కన్నులు ఏం చేస్తున్నాయండి పట్టణంలో నఖముఖాల పరిగెత చిన్న అవి గోడ మీద కెక్కి నిండులోనికి చొరబడుచున్న దొంగలు వచ్చినట్టు కిటికీలలో గుండా చొరబడుచున్నవి అంటే దేవుని యొక్క ఈ రిప్రజెంటేషన్స్ ఈ ఏడు కన్నులు ఉపమైన రీతిగా మనం ఇందాక చూసినాం సాతాను ఏ రీతిగా ఇటు వాటి ఇవన్నీ అటు తన కండ్లంటే తన కళ్ళు రిప్రజెంటేషన్ అన్నట్టు ఈ రీతిగా అంటే ఒక ఒక తెగవారు ఒక గుంపు ఈ లోకంలో ఇటు అటు తిరుగుతున్నాయి అన్నట్టు ఏ రీతిగా ఆయన ఆయన శిక్షని ఇంప్లిమెంట్ చేయాలి అమలు పరచాలనేది సైతానంటున్న నాకు నన్ను పంపిణీ అమలు పరుస్తాను నాకు అది ఎప్పుడు అర్థమైందంటే పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఎహోవాకు చేసినప్పుడు ఆయన ఎట్లా శిక్షించిన ఆయన నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు కృత నిబంధనకు వచ్చినప్పుడు మార్పు చెందుతాడా మార్పు చెందాడు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ముఖ్యంగా ఆ యొక్క మంది న్యాయధిపతుల కాలంలో మనం చూస్తాం ప్రతి న్యాయాధిపతి కాలంలో ఏం జరిగిందంటే ఇస్రాల్ ప్రజలు దేవునికి తిరుగుబార్ధనం చేసి బహుఘోరమైన పాపం చేసి విగ్రహాలను పూజించినప్పుడు దేవుడు ఆ యొక్క శత్రు రాజుకు వాళ్ళని అప్పగించిండు శత్రు రాజు వాడి భారం అధికమైనప్పుడు వీళ్ళు ఏడ్చిండ్రు దేవుడి సరిధిలో ఏడ్చెండ్రు శత్రు భారం మా మీదకి ఎక్కువ ఉంది ప్రభా అంటే అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలు విని వారికి ఒక న్యాయధిపతిని లేపిడు ఆ వారిని రక్షించండు శత్రువుల నుంచి కొంతకాలం సమాధానం వచ్చింది దాని తిరిగి మళ్ళా యథావిధి తిరిగి యథావిధి అప్పుడు మరొక శత్రువుని పంపించాడు ఆ శత్రువు వీళ్ళ మీద బడి మీద వారిని పాదశాల తీసుకుపోయాడు అప్పుడు వాళ్ళు తిరిగి ఏడ్చెండ్రు ఇంకొక న్యాయధిపతి లేపండు అట్లా పన్నెండు సార్లు జరిగింది పాత నిబంధన పుస్తకాలన్నీ అంతే ఇస్ పలు పాపం చేసినప్పుడు దేవుడికి తిరుగుబార్తనం చేసినప్పుడు చివరికి పెద్దగా దేశమంతా చెరగొనివ్వబడింది కదా బబులోనికి అక్కడ బబులోను రాజు బహు బహు కట్టి ఉంటాడు ఆ యొక్క నెబుజర్దాను కదా నెబుగా సైనికుడు సై వాడు బహు కఠినంగా ట్రీట్ చేస్తాడు యవనస్తులని చాలా మందిని చంపుతాడు ఎవరు తిరుగుబార్తనం చేస్తారో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళందరినీ చంపితే ఇస్రాయల్ దేశం అంతా రక్తము ప్రవహించినట్లు మనము విలాపవాక్యం ఎలా చూస్తాం అది కూడా రాసింది ఇర్మియా ప్రవక్త విలాపవాక్యములు చదివిన వాళ్ళకి అర్థం ఎండి టైమ్స్ లో చర్చ్ సిస్టమ్ ఎట్లా రక్తపాతం అవుతుంది ప్రతి ఒక్కరు హతసాక్షులు అవుతారని యేజ్ ప్రవక్త నోటి దగ్గర నేను చూపిస్తాను మీకు ప్రజాన్ గ్రంథంలో ప్రతి విశ్వాసీ ఖచ్చితంగా మరణిస్తాడు హతసాక్షి అవుతాడు బియాండ్ డౌట్ ఆ ప్రవచనము నేను మీ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను బికాస్ వి ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ కాబట్టిక్కడేముందంటే మనం ఇక్కడ ఈ ఆయన కనులకు సంబంధించిన విషయాలనే మనం ధ్యానిస్తా ఉన్నాం ఆయన శిక్షని అమలు పరచడానికి కొరకు ఈ ఏడు కనులు ప్రపంచమంతటా ఇటు అటు పరిగెత్తుతున్నాయనే ఒక క్లూ మనకు అనుగ్రహించబడింది అయితే ఇది మనము మోర్ ఎక్స్క్లూజివ్గా ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయంలో దానికి ముందు యశ గ్రంథంలో చూస్తున్నాం ఏష గ్రంథము ఇరవై నాలుగు అధ్యయము ఇరవై వచనంలో ఈ యొక్క ప్రవచనం ఇంకా ఆరంభం గానే లేదు అంటే మన టైంలో స్టార్ట్ అవుతుంది అనేది మనం అర్థం ఏంటంటే భూమి అంటే మతపరమైన జీవితం భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది అంటే ఆ మత్తుగా నిద్రపోవడం అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది తూలడం అంటే కునకడం పాక ఇటు అటు ఊగుచున్నది గాలికి ఎగిరిపోతున్నది దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది కాబట్టి ఏ అపరాధం చేసిందంటే తర్వాత చూపిస్తుంది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును గుంటను తప్పించుకున్న వాడు ఊరిలో చిక్కును ఇవన్నీ శ్రమలకు సంబంధించింది అంటే లో వై క్రిస్టినిటీ విల్ గోత్రూస్ ట్రిబులేషన్స్ అనేది క్లూ ఇక్కడ చెప్పబడుతుంది తర్వాత ఇర్మియా గ్రంథం హైదరాబాద్ మొదటి వర్షంలో ఈ విషయం జ్ఞాపనం చేయబడుతుంది ఎరుసలేం వీధులలో మనకు తెలుసు ఎరుసలేం అంటే శారీరకమైంది కాదు ఇది పరమ ఎరుశలేం అంటే క్రైస్తువులకు సంబంధించింది ఎరుసలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచ్చు చూచి తెలుసుకున్నది దాని రాజ వీధులలో విచారణ చెయ్యడి న్యాయము జరిగించచ్చు నమ్మకమ్మగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడలేదని నేను దాన్ని క్షమితును కాబట్టి ఇది క్లూ అన్నట్టు ఎందుకు దేవుడు శిక్షించబోతున్నాడు ఎర్శలేముని లేక ఎర్శలముని అంటే ఉపతిగా మతపరమైన జీవితంలో ఉన్న వారిని క్రైస్తవులు చాలా డిస్టర్బింగ్ ఉంటది మనకి నేను అందుకే చాలా కాలం కిందట The Judgment shall begin at the house of the Lord. The truth of God is the truth of God. This is an extremely disturbing reference. But I know that I'm supportive because I've been doing this for a long time. I've said that I've been doing this for a long time. That's why I've been doing this for a long time. ప్రపంచమంతటా తన కనులు దేవుని కనులు ఏ రీతిగా వెతుకుతా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను జకరే గ్రంథం మొదట అధ్యాయం పదవర్షంలో అప్పుడు గొంజి చెట్లలో అప్పుడు గొంజి చెట్లలో నిలబడి వాడు ఇవి లోక మందంతటను తిరుగులాడుట తిరుగులాడుటకు ఎహోవ పంపించిన గుర్రములని చెప్పాను కాబట్టి ఇక్కడ హార్సెస్ గురించి మళ్ళీ చెప్తున్నాడు ఈ ఏడు కనులు ఎట్లా నంబర్స్ చేంజ్ అయిపోతున్నాయో మీరు అర్థం చేసుకోండి గొంజి చెట్లు నిలబడిన వాడు ఇవి ఇవి అన్ని ఏంది అన్నప్పుడు లోకమంతటా తిరుగులాడేటప్పుడు యహోవ పంపించిన గుర్రం అని చెప్పాను తర్వాత పదకొండవ సషంలో అవి గుంజి చెట్ల మధ్యన నిలబడిన యహోవ దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము మేము ఆల్రెడీ పరిశీలించినాం మేమంతా ఎగ్జామిన్ చేసేసినాం ఈ లోకంలో ఇదిగో లోకలందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను అంటే అందరు అనుకుంటున్నారు ఏం కాదులే అంతా రొటీన్ లైఫ్ లే అనుకుంటాడు అది మత్తవారు తిరునాలు అదే జనులు తినచు త్రాగొచ్చు పెళ్లి చేసుకునిచ్చు పెళ్లిచ్చు అమ్ముచ్చు కొనుచు అని ఉంటది అక్కడ నారు నాటుచు అంటే యథావిధిగా అంత నిమ్మలంగా జరుగుతున్న టైంలో ఎవ్వరు గురి సమయంలో జల వచ్చి వారిని అందరినీ కొనిపోయాను చిన్న గుంపుని విడిచిపెట్టింది జలము ఎవరిని తీసుకొని పెద్ద గుంపుని విడిచిపెట్టింది చిన్న గుంపుని కొనిపోబడ్డవాడు పాపి అని అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది విడబడ్డ వాడు పరిశుద్ధం చేస్తుంది దాన్ని మనం రివర్స్ చేసుకున్నట్లు చూస్తాం చర్చ సిస్టమ్ లో కాబట్టి వారికి యొక్క శిక్ష చెప్తున్నాడు చూడండి ఇదిగో లోకలందరూ శాంతం కలిగి నిమ్మలగా ఉండాలని చెప్పాను ఇవి పోయొచ్చినాయి ఈ లో ఇక ఐజు గురాల రూపకం పోయొచ్చినాయి ఇది మనం ఎప్పుడు చూస్తామంటే ప్రట గంధ చూస్తాం ఆయన ఏడవ ముద్రని విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండే తర్వాత డీటెయిల్ మీకు చూపిస్తాను ద చర్చి సిస్టమ్ లో ఎందుకు ఒక అరగంట సేపు నిశ్శబ్దం పాటలు బా వాయించే లేరు పాటలు పాడే లేరు వాక్య వాక్యాలు చెప్పే లేరు కంప్లీట్ చర్చి సిస్టమ్ సైలెంట్ అయిపోతుంది అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుందంటే ఎంటైర్ చర్చి సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే ఆ తీర్పు ఆరంభం అవుతుంది అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం జకరేకి ఇవి అర్థం కావట్లేదు యాక్చువల్ ఈ రోజులలో కూడా చాలా మందికి మనకు అర్థం కావు ఇవన్నీ కాని ఆయన తన బిడ్డలకు కాకుండా ఇంక ఎవరు చూపిస్తాడు ఇవన్నీ విషయాలు అందుకే జక్రే మొదట అధ్యాయం ఎనిమిది వర్షాలు ఇవన్నీ చెప్తుండ్రు రాత్రి ఎర్రని గుర్రం నెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడను అతని లోయలో గుంజి అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడేను అప్పుడైనా వెళ్ళిన వాడ ఇవి ఏమని నేను అడగగా నాగగా నే నాతో మాట్లాడుతూ ఇవి ఏమైనది నేను నీకు తెలియజేత నేను అంటే చక్రేకి అర్థం కా దర్శనం ఇక్కడ నాలుగు రకాల గుర్రాలు కనిపిస్తున్నాయి రెడ్ బ్లాక్ అండ్ వైట్ అనుంది గాని కానీ మూడవది మటుకు స్పెకిల్డ్ అని ఉంది ఇంగ్లీష్ లో అంటే చుక్కలు చుక్కలు ఈ నాలుగు రకాల గుంపులు ఇవి మనకి నాలుగు నాలుగు రకాల గుంపులు గుర్రాలతో బోలుస్తుండని యాక్చువల్ గా మనుషులని మనం తర్వాత చూస్తాం క్లియర్ గా ఎందుకంటే ఈ గుర్రాల మీద ఉన్న వారి మొహాలు మనిషి మొహాలు లాగా ఉన్నట్టు మనం చూస్తాం కాబట్టి మనుషుల్లాగున్న ఈ మనుషులు ప్రపంచం అంతటా అన్న విషయానికి జ్ఞాపించే దేవుని యొక్క పనిష్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయడం కొరకు వీళ్ళు ఆమోదం పొందుకొని జకర గ్రంథం ఆరవద్యం ఏడవంలో చూస్తాం బలమైన గుర్రంలు బయలు వెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతట సంచరించడని అతడు సెలవిచ్చాడు కాబట్టి దేవుడు వీటికి సెలవిస్తుండు అవి లోకమంతట సంచరించుచుండాను కాబట్టి ఇవి ఎటు వరిగెత్తుతున్నాయనేది అటు ఇటు వరిగెత్తుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు లోకమంతటా సంచరించి మనుషులు ఏ రీతి గున్నారనేది ఆ యొక్క కొలతతో వీరిని కొలిసినప్పుడు మనము వారి సంబం సంబంధించిన విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం అందుకే ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మూడు నాలుగు వారి జీవిత విధానం ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తుంది ఇక్కడ ఇష్టాల్పదులు గాని మతపరమైన జీవితంలో ఉన్న మనం గాని కాని పరిశుద్ధంగా జీవించే వారి విధానం ఏంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోలేం వారికి తప్ప ఎందుకు ఇవి అర్థం కావాలంటే ఆ గుంపులలో ఉన్న వారికి ఇవి ఎర్సెంట్ అర్థం కావు పదకొండవ అధ్యాయము మూడు లో నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనే పట్ట ధరించుకొని కాబట్టి ఇక్కడ చూడండి గోనె పట్టకు సంబంధించిన విషయం మీకు చూపిస్తున్నా ఇండికేషన్ అంటే వీళ్ళని ఎట్లా గుర్తుపట్టాలా ఈ రెండు క్యాండిల్ ప్రపంచంలో ఏరీతి ఉన్నరనేది వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిని రెండు వందల అరవై వీరు భూలోకంకు ప్రభు అయిన ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభం ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఈ రెండు ఒలివ చెట్లు లేక దీపస్తంభం లాగా వారు వీరికి ఏం జరగబోతుంది అనేది మనకు తెలుసు ఈ పదకొండవ అధ్యాయాన్ని మనం డీటెయిల్ గా చదివినప్పుడు వీళ్ళందరూ చనిపోతారు యాక్చువల్ గా రెండు దీపస్తంభంలు ఈ ఇద్దరు సాక్షులు మరణిస్తారు మనం చూస్తాం అదే అధ్యాయంలో ఎందుకు మరణిస్తారు అనేది అర్థం చేసుకుంటే చాలు ఎందుకు శ్రమలకుండా పోయి వీళ్ళందరు మరణిస్తారు నాకు ఆ యోన యోనా గ్రంథంలో ఒక విషయం నాకు జ్ఞాపకం చేయబడింది ఎందుకంటే మన ప్రభుత్వ యోనా గ్రంథాన్ని గురించి సాక్షిస్తారు కదా ఎక్కడ చూస్తాం మనం మత్స్య సువార్త పన్నెండవ అధ్యాయంలో చూస్తాం ఆయన మీకు మీ మీకు ఆ టైం ఉన్నప్పుడు మీ డీటెయిల్ గా చదివని నేను వాక్యాన్ని క్లోజ్ చేయకపోద్దు అక్కడ ఏం జరుగుతుందంటే యోనా గ్రంథం మొదటి అధ్యాయము ముఖ్యంగా పద్నాలుగవ వచనానికి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారంటే యోనాకు తెలుసు ఆయన నినిమ పట్టణాన్ని పోయి ప్రవచించామంటే ఆయన తార్సుకి బయలుదేరతాడు ఎంతమంది తెలుసు చెప్పండి తార్స్ ఎక్కడుంది ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ సిటీ నేమ్స్ న్యూ టెస్ట్మెంట్ మన కాలంకి వచ్చేటప్పటికి టోటలీ మారిపోతాయి ఎందుకంటే పాతవి గతించి సమస్తం కృతాయి అందుకే పాత నిబంధన కాలంలో షోమరూను కృత నిబంధనకు వచ్చే సమర్య కాలంలో శాలేము కృత నిబంధన కాలంకి అవుతుంది అట్లా ప్రతి పేరు అదే రీతిగా తయారైతుంది మనం చూస్తాం రివర్స్ రివర్స్ కూడా అవుతా ఉంటాయని మనం చూస్తాం అయితే పద్నాలుగో వర్షంలో మనం ఈ విధంగా చూస్తాం యోనా మొదటి అధ్యాయమో పద్నాలుగు వర్షంలో ఆ సముద్రములో ఏం జరిగిందో మీకు తెలుసు వాళ్ళందరూ మునిగిపోతామంటే వాళ్ళందరూ ఎవరు తప్పిదం చేసిండ్రు మన మీద ఇటువంటి శ్రమ ఎందుకు వచ్చింది కాబట్టి సముద్రంలో అనేది ఒక శ్రమకు సాదృశ్యంగా ఉంది యోన ఎక్కడన్నాడు యోన కింద పోండుకున్నాడు కదా మీరు ఇదే ఉపమానము ఇదే ఇదే సింబల్ ఇది ఒక సైన్ మన ప్రభు జీవితంలో చూస్తాం కదా శిష్యులందరూ ఆ యొక్క ఓడలో తుఫాను కలిగినప్పుడు మన ప్రభు కూడా ఇవన్నీ సింబల్స్ అన్నట్టు యోనాకి సంబంధించిన సింబల్స్ అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే యోనా ఎందుకు వండుకున్నాడు మన ప్రభు ఎందుకు వండుకున్నాడు మీకు తెలుసు శిష్యులు కూడా అక్కడనేమో అన్యులు వాళ్ళు యాక్చువల్ గా ఆ పడవలో వండి భయపడుతున్నారు ఎందుకు వచ్చింది మన మీదకి తుఫాన్ అని భయపడుతున్నారు వారి వారి దేవతల వాళ్ళు పూజిస్తున్నారు వాళ్ళ అన్యులు కానీ మన ప్రభు కాలంకి వాళ్ళ శిష్యులు ప్రభు నమ్మిన వారు నీకు చింత లేదా ఇక్కడ కోరి సోమరి నిద్రపోతున్నావేందే అని వీళ్ళు అంటారు అన్యులు ఇవి రోల్ రివర్స్ అవుతా ఉంటాయి ఇవి ప్రాఫెటిక్ ప్యారినల్స్ రోల్స్ రివర్స్ అవుతా ఉంటాయి దాని తర్వాత ఆ నా పద్నాలుగవ వర్షంలో వాళ్ళు ఏమంటారు అంటే సరే నీవు చెప్పిన ప్రకారంగా నిన్ను నీళ్ళ పడేస్తా అప్పుడు ఏమంటారు పడేక ముందు చూడండి ఒకసారి వాక్యం పద్నాలుగవచంలో కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసేది ఈ మనుషులు ఈ మనిషిని లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితి నేరము మా మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి ఇది ఎక్కడ చూస్తారు మత్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయ రివర్స్ ఫామ్ లో చూస్తూ ఉంటారు ఎప్పుడంటే మన ప్రభు అప్పగించబడ్డప్పుడు ఆయనకి తీర్పు తీరుస్తున్నప్పుడు అక్కడ పిలాతు అల్లరి ఎక్కువ గాని తన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మద్దని రక్తం నేను నిరపరాధిని ఇది రిపీట్ అవుతుంది చూడండి అయోనా కాలంలో ఆ పడవలో వాళ్ళంతా ఇతను యహోవ దేవుని ప్రవక్త అని తెలుసుకుని యహో దేవుని ప్రార్థిస్తున్నాడు మా మీద ఇటువంటి నింద ఉండడానికి వీల్లేదు ఇతని నిరపరాది ఇతని రక్తం మా మీద ఉండద్దు అంటున్నాడు కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఫిలాత కూడా మా మీద ఉండద్దు అంటున్నాడు ఇట్ అ వెరీ పొలిటీషియన్ కదా అసలు చేసిందంతా వాడే కానీ అతని నీళ్లు తీసుకొని జనసమూహం మీద చేతులు కడుక్కొని ఈ నీతి మంతుని రక్తం నేను నిరపరాధిని అని చూడండి రిపీట్ అవుతుంది కానీ ఇమీడియట్లీ రోల్ రివర్స్ అవుతుంది చూడండి ఇరవై ఐదవ అధ్యాయంలో వచనంలో మీరే చూసుకుని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గానీ రి ఇవన్నీ ఎందుకు చెప్తుంట మీరు బాగా అర్థం చేసుకోండి ఇవి ఈ విశ్రమలు స్టార్ట్ అవుతున్నాయి అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటే మనకి బైబుల్ అంతా ఒక సింబాలిక్ లాంగ్వేజ్ ఆయన స్పిరిట్ రిపీట్ చేస్తూనే ఉంటాడు మనకి వీటిని తిరిగి తిరిగి చూపిస్తూంటాడు ఆశ్చర్యం ఏంటంటే కృతజ్ఞత నితవి గటించి సమస్తం క్రతవ అవుతా ఉంటాయి రూల్స్ రివర్స్ అవుతుంటాయి పారలల్ గా ఉన్నా ప్రవచనాలు roles reverse out of it apudu confusion maniki aa roles na nuv ekadunna nenu ekadunna nannu telsukokapothe matku kachithanga manam andaram shramalagunda poga tappodanna vishal gyapam chesadu adikane aa ka rendava adhyayamlo yona prardhinchatmanam chustam yona grantham rendava adhyayamlo tho rendava adhyayamlo and said i cried by reason of mine affliction unto the lord and he heard me out of the belly of hell cried i and though hurts my voice for thou hast cast me into the deep in the midst of the seas anjaptunadu patala garbhamulo nundi nenu kekalu vega nevu na prarthana angekarinchidevi angekarinchunna anjaptunadu telugulo daan tarata 6th vachanamlo nevu na pranamu koopamulo nundi pai ki rapinchinaavu koopam ante evar kadhalustundha koopam ante english lo emundante corruption anundi ante yona already chachina vadani cheptundi vaakyam 6th adhyayamlo 6th vachanamlo yet has the brought up మై లైఫ్ ఫ్రమ్ కరప్షన్ నా ప్రాణమును కుళ్లిపోయిన స్థితి నుంచి బయడి తీసుకొచ్చాడు అంటే యోన కుళ్లిపోయిన యాక్చువల్గా ఆయన దాని కడుపులో ఇది మనం ఎప్పుడూ అట్లా ధ్యానించాం ఎక్కడో చూడం కానీ బైబుల్ వాక్యమే చెప్తుంది ఎందుకంటే అది మన కండ్లకు ఆ రోజు ఈ రోజు బయలుపరచబడుతుంది కూపంలోని నా ప్రాణంలో ప్రాణము నాలమూర్చలే నేను యోహవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆత్మ జ్ఞాపకం చేసుకుంటున్నాను చూడండి నీ పరిశుధాలయంలోనికి మీ వద్దకు నా మనవి అసత్ ఇవన్నీ తర్వాత ఓపిక చూడని ఇక్కడ రోల్స్ రివర్స్ ఏ రీతిగా అవుతున్నాయనేది నేను మీకు చూపిస్తాను నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించున్నావు కానీ మన ప్రభు విషయంలో చూసినప్పుడు అది మనం ఎక్కడ చూస్తామంటే రాజుకి కలిగిన యొక్క ప్రేరేపణ కీర్తన గ్రంథము పదహార అధ్యయము పదవశంలో నీవు నా ఆత్మను పాతలంలో విడిచిపెట్టవని పరిశుద్ధిని కుల్లిపట్టనియవు అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని రెండవ కీర్తన ఎందు రాయబడినది మరియు ఒక మరియు ఇక కుల్లు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటకు లేపుటను దావేదు లేపుటను బట్టి దావీదు పవిత్రమైన వరంలను మీకు అనుకరించును ఇది మనం అపష్టకాలలో చూస్తున్నాం యాక్చువల్గా ఇది మన పేర్తులు ఈ విషయాన్ని హెచ్చరిస్తుంది మనకి కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మత పన్నెండవధ్యాయంలో యోనానికి సంబంధించిన విషయం మన ప్రభు మాట్లాడుతుండే అది ఏంటంటే నలభై వచనంలో పన్నెండు మత పన్నెండవ దేమం నలభై వచనంలో ఫారా యోనా మూడు రాత్రిం బగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగో మనుషకుమారుడు మూడు రాత్రిం బగళ్ళు భూగర్భంలో ఉండెను కానీ మీరు ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసినా కానీ ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ త్రీ నైట్స్ ఉండడు మన ప్రభు ఆన్ ద థర్డ్ డే హీరో అని చూస్తాం మనం అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది నాన్ క్రిస్టియన్స్ ఆర్గ్యూ చేస్తారు చూడండి జీసస్ చెప్పినప్పుడు మతేశ్వారత పన్నెండవ అధ్యాయంలో త్రీ డేస్ అండ్ త్రీ నైట్స్ ఉన్నాయి కంప్లీట్ త్రీ నైట్స్ లేడు కదా కంప్లీట్ త్రీ డేస్ లేడు కదా అని చెప్తారు దాన్ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే లూకాసు వార్త ఆయన ఈ యొక్క విషయాన్ని మనకి దానికంటే ముందు ఏమంటున్నాడు అంటే ముప్పై తొమ్మిది నుంచి వాక్యాన్ని క్లోజ్ చేస్తాను వ్యభిచారులైన చెడ్డ తరం వారు కాబట్టి ఎండ్ టైమ్స్ కి సంబంధించిన విషయం ఇది వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచకక్రియను క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన సూచకక్రియనే గాని మరి ఏ సూచక వారికి అనుగ్రహింపబడదు కాబట్టి ఈ వ్యభిచారమైన చెడ్డతరం ఈ వ్యభిచారులైన చెడ్డతరానికి ఏంది సూచన అన్నప్పుడు ఎవరు చెప్పలేదు నేను ఏ కూడా చూడలేదు పాస్టర్స్ చెప్పినప్పుడు నేను విన్నాను గానీ ఎవరు చెప్పలేదు ఒకటే వాళ్ళు వాళ్ళు చెప్పే సూచన ఏంటంటే ఆయన మరణించే సమాచారపడి మునుగోడు తిరిగిరేయాల అదే చెప్తున్నారు సూచన కానీ యాక్చువల్ గా అది కానీ కాదు అక్కడ చూపబడుతున్న సూచన ఏంటంటే ఈ వ్యభిచారులైన చెడ్డ వారికి ఏంది సూచన అంటే వీళ్ళందరూ శ్రమల గుండా పోక తప్పదు అదే సూచన అంటున్నాడు యాక్చువల్ సైన్ అది కాబట్టి ఇంకా వేరే ఏ సైన్స్ మీకు చూపించని అంటున్నాడు ఒకటే సైన్ మీకేంటే మీరు అందరూ శ్రమల పోక తప్పదు కానీ లూకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదు ఆ సూచనకు సంబంధించిన మరికొన్ని చెప్తుండేంటే మరియు సూర్య చంద్ర నక్షత్రంలో సూచనలను అంటున్నాడు అంటే దేర్శి సైన్స్ అంటున్నాడు అంటే ఈ చెడ్డతరం ఏ సూచన లేదు ఒకటే సూచన ఏంటంటే మీరు ఖచ్చితంగా శ్రమల గుండ పోక తప్పదు భయంకరమైన శ్రమల గుండతారు గూర్చిన సూచన అంటే అదొకటే అని ముప్పై తొమ్మిదిలో మనం చూస్తున్నాం అదొకటే సూచన మీరు చూడబోతున్నారు కానీ లూకా ఇరవై అధ్యాయం ఇరవై ఐదు ఈ సూచనలు ఏందన్నాడు మళ్ళీ ఎందుకు సూచనలు చూపిస్తున్నట్టు అక్కడ ఏమో చూపించను సూచన తప్ప ఇక్కడ రకరకాల సూచనల గురించి మాట్లాడుతున్నాడు సూర్య చంద్ర నక్షత్రంలో సూచనలు భూమి మీద సముద్ర తరంగంలో సూచనలు ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి వీటికి సంబంధించి మరి డీటెయిల్ గా నేను తర్వాత చూపిస్తాను ఒకటైతే సైన్ కంక్లూజన్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అన్ని పోక తప్పదు ఈ చర్చి సిస్టమ్ ఖచ్చితంగా శ్రమల గుండా ఈ వర్డ్స్ ఈ రెఫరెన్సెస్ అన్ని కోట్ చేస్తున్నాయి ఖచ్చితంగా వీళ్ళందరూ శ్రమల పోక తప్పదు ఎందుకు అనేది నేను చూపించిన వెతికితే ఒక్కడు కూడా కనిపించలే మట్టపుడు దించి వేసి చూస్తే అంత ఎడమ వైపుకే వచ్చేసరు చిన్న గుంపె కుడి వైపులో ఉందని మనం చూస్తున్నాం కాబట్టి కుడివైపునున్న వారికి ఎటువంటి తీర్పు ఎడమ వైపు ఉన్న వారికి తీర్పు గోడ ఎందుకు తీర్పు నుంచి విడుదల పొంది అని తినగా కట్టబడింది కాబట్టి వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మనము తర్వాత మళ్ళా మరోసారి చూసుకుందాం దేవుడి వాక్యాన్ని దేవించను గాక రోట్ చక్రవర్తి థ్యాంక్ సార్ నాలుగు గురించి తర్వాత చర్చి శ్రమల గురించి శ్రమల మార్గంలో ఎందుకు పోతుంది విధంగా పోతుంది విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు మీకు ఎంత ఉన్నాడు థ్యాంక్ యూ సార్ శ్రమల మార్గంలో పోకపోతే మనం కరెక్ట్ మార్గంలో లేము అనేది అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒక చోట కరెక్ట్ రిఫరెన్స్ తెలీదు మిమ్మల్ని ఇబ్బందులు కొలిమిలో మిమ్మల్ని పుటం వేసానని చెప్తాడు లేఖన భాగాల్లో ఉంటుంది కాబట్టి మనం శ్రమల్లోంచి వెళుతున్నాము అని వేలో ఉన్నట్టే ఒకవేళ తప్పిపోయాము దాంట్లోంచి శ్రమ కలిగిందని చెప్పి జారిపోయాము దేవుడి చెగి మనం పోగొట్టుకున్నట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా మంచి హెచ్చరిక మీరు చెప్పినందుకు మీకు ఎంతో బారు ఉండి షేర్ చేసుకుంటారా సార్ దీని కంటిన్యూషన్ ఏమైనా సరే సార్ ప్రార్థున్న అంశాల్లోకి వెళదాము ఫస్ట్ నేను ట్రేర్ చేస్తాను ఆఖరిగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు బెండక్షన్ ఇవ్వండి సార్ ఎవరైనా అర్జెన్సీ ఉంటే ఫస్ట్ చేయండి సార్ ప్రేర్ చేయండి హలో సార్ నేను నిన్న ఒక్క నిమిషాలు సార్ నిన్న కోవిడ్ పేషెంట్ మా బాబా కోవిడ్ వచ్చిందని చెప్పాను కదా అదే ఆయన సింకోటిలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడికి రిఫర్ చేశారంట వాళ్ళకి తెలిసిన డాక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కోవిడ్ లేని అది కాబట్టి ఇంక్వైరీ పంపించారు ఆయన చేయించుకున్నదేమో విజయాలో అక్కడేమో పాజిటివ్ వచ్చింది కోవిడ్ ఆయన ఇంట్లో వచ్చి దేవుడు మిరాకరి చేస్తున్నాడు ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాడు భయంకరమైన సింటమ్స్ ఉన్నాయి పాజిటివ్ వచ్చింది వాళ్ళు మరి చేర్చుకోవద్దానో మరి దోని గురించో వాళ్ళైతే నెగటివ్ అని చెప్పి వన్పిచ్చేస్తున్నారు కదా అట్లా జరిగింది నిన్న ఆయన వచ్చి ఇంట్లో ఉంటున్నాడు మాట్లాడలేకపోతున్నాడు సివియర్ కండిషన్ వెంకట సుబ్బయ్య గారు అండి కాదు నిన్న ప్రభుదాస్ చెప్పాను కదా ఇంకోటి ఏంటంటే ఆయన డాక్టర్ తీసుకున్నాక కృపారామని పేరు నేను ప్రభుదాస్ అనుకున్నాను కృపారాయ అతని పేరు చిన్న ప్రేర్లో పెట్టండి సార్ ఇంట్లో ఉన్నారు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది సరే సార్ కృపరా సార్ నేను ప్రేమ కలిగిన కృపగలిగినా నా పేపర్ లో కొత్త జీవాధిపతి ఒక్కసారి చింతకు సమయాల్లో ఉందరూ ఆన్లైన్ లో కూడా నీ పేపు ప్రభని హిసుకరిస్తూ శ్రేష్టమైన నావామ ప్రభా నాయన తండ్రి ప్రభా ఉన్నతమైన నామామున బలమైన నామమ్న మీ మా సృష్టికర్తము మా విమోచన మా రక్షణ మా సమస్తమైన మా దేవతం చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభా ఈ లోకములో తండ్రి ప్రభావ మీ బిడ్డలమ్మగా ఆయన మీ వెలుగును మీ జీవమును ప్రశ్నించే వారముగా ప్రభా మీ తోట జతపనే తండ్రి నైనా హోమలు చేసుకున్న విధానం గాస్తున్న చెల్లించుకుంటున్నాం మా దేవ ప్రభా మీతో కూడా నిత్య ఆ శాశ్వత రాజ్యంలో ప్రభునైనా మేమందరం ఉండాలని దేవుడు తండ్రి స్తోత్రం అందుకొరకు ప్రభావ మీరు చెల్లించిన గొప్ప క్రయాన్ని పట్టి స్తోత్రం ప్రభావ మీ ఆత్మధారోహాలు జరిగించిన లోతైన కార్యమును పట్టి స్తూత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ దాని కొరకు మనం సిద్ధపరిచిన విధానం కైక్స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆ దేవ ఆ రక్షక నాయన ప్రభా ఇది మా తండ్రి నాయన మేము అనేక సమలుగుండా వెళ్ళి మీ రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు మీరు చెప్పిన వాక్యం మాటలు పట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా నాయన తండ్రి అవును ప్రభా ఈ తండ్రి మాకు శ్రమ తండ్రి నీతి శ్రమ ప్రభుత్వ స్తోత్రం నా తండ్రి ప్రభావ ఇబ్బందులు కొలుములో వేసి తండ్రి పరీక్షించే దేవుడు ప్రభావ సువర్ణాన్ని శుద్ధి చేసే దేవుడు తండ్రి మిక్సోత్రం చెల్లించుకుంటున్నా ప్రభావ కొంతకాలం క్రమపడే నాకు బట్ట మమ్మల్ని దేవుడు తండ్రి ప్రభావ మీకు స్థూత్రం నాయన కొంతకాలం మీకు ఆయన నుండి మీకు స్తోత్రం తండ్రి ప్రభావ అన్నింటిలోంచి బయటకు తీసుకొచ్చే దేవుడు స్తోత్రం ముఖ్యంగా కరోనా విషయంలో ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి సహాయం చేయండి నడిపించండి ప్రభావ భయంకరంగా విస్తరిస్తుంది ప్రభా మా దేవ మా తండ్రిని ఆయన చేయండి ప్రభావ మీరే తండ్రి మమ్మల్ని తండ్రి ఈ యొక్క మహమ్మారి నుండి లోప ఈ యొక్క వైరస్ నుండి లోప కాపాడవలసింది వేడుకుంటున్నాం తండ్రి మీరు కాపాడే దేవుడు మీరు కలికింద మమలు భద్రపరిచిన దేవుడు తండ్రి మిక్స్ తోతో చెల్లించుకుంటున్నాం ఆయన దీని బారిన పడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఆయన ముఖ్యంగా ప్రభుదాస్ గారి గురించి ప్రార్థిస్తుంటున్నాను ప్రభావిని వ్యాపకం చేసుకుని ఆయన దర్శించండి బలపరచండి ఆ ప్రభావం వైరస్ ఉన్నట్టుగా తీసివేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నేను ఆయనకు భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వాల్సింది వేడుకుంటున్నాం ప్రభా ఇంక దీన్ని వాడకుండా గురించి ప్రార్థిస్తుంటారు ప్రభావిరే సహాయం చేయాల్సి పడుకుంటున్నాం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన మీ యొక్క ప్రభా కరోనా విషయంలో మీరే మాకు సహాయం చేయండి ఆయన మీరే దాన్ని కట్టడి చేయండి ప్రభావి మీరేమి శక్తి చేత దాగుతుంది ప్రభా కండి ఆయన ఖర్చు పెంచడం అదేవా తండ్రి ప్రభా నాయన ప్రభావ ఎంతో భయంకరంగా విస్తరిస్తుంది కోట్ల వరకు వెళ్ళిపోయింది ప్రభా ఇన్ఫెక్టెడ్ అనేక లక్షల మంది మరణిస్తున్నా ప్రభా సహాయం చేయండి మా దేవ మా తండ్రి మా గొప్ప దేవ జీవం కలిగిన మా తండ్రి మహిమ కలిగిన మా దేవ ప్రభా మీరే నాకు సహాయం చేసినప్పుడు మనము నడిపించవలసి పడుకుంటున్నాం ఈ దీని వల్ల అనేక ఇబ్బందులు అనేక మంది ఉద్యోగాలు వ్యాపారాలు కోల్పోయి నైనా అనేక విధాలుగా నష్టాలు తండ్రి అనేక బాబా నాయన తండ్రి బాబా మీరే సహాయం చేయవలసింది పడుకుంటున్నా మా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభు కరణించుకుని చూపించండి ప్రభు నాయన ముందుకు నడిపించవలసింది ప్రభావ అనేక కంపెనీలు మూతపడినాయి ప్రభా సహాయం చేయండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్రభావ మూతపడినాయి ప్రభావ విద్యార్థులు ఎంతో ఆందోళన సహాయం చేయండి మా మా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయన ఇంకనూ అనేక ప్రభుత్వ ఇబ్బందుల శ్రమ తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ఇంకనూ ప్రభు అనారోగ్యంగా బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఆయన జాషువా పెద్ద జాషువా కిడ్నీస్ ముందు స్వస్థపరచం గుండెను అదే తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని భార్యను బిడ్డ ప్రభాహిం దర్శించండి వాతావరణం వెల్లడి చేయండి తండ్రి కమలం గురించి ప్రార్థిస్తుంటున్నారు ప్రభావితన్ చేసిన సహాయ హోమిరామ్ గురించి ప్రార్థిస్తున్నాం డానియల్ గురించి ప్రార్థిస్తున్నా ప్రభావ సహాయం ముట్టపరచాడు ప్రభావంగా ప్రవాహ స్వార్థీకరణ గురించి ప్రార్థిస్తున్న భారతదేశం స్వార్థీకరణ గురించి ప్రార్థిస్తున్నారు అనేకలు అంధకారము లోకంలో జీవిస్తున్నారు ప్రభావం సహాయం చేయండి మీరు తండ్రి ఆయన మిమ్మల్ని ఎలిగిన స్థితిలో ఉంటున్నారు సహాయం చేయండి మీరు నడిపించి బలపరచవలసి ప్రార్థిస్తుంది మీరు వెలుగుని ప్రశ్నింపచేయండి ప్రభావ ఈ సమయంలో మా భారతదేశంలో ప్రభు అనేకులు మీ వైపు తిరిగినట్లు సహాయం చేయండి ప్రభావం ఈమెయిల్స్ వాట్సాప్ మరియు ప్రభు అనేక మాధ్యమాల ద్వారా మీ స్వార్థ ప్రకటించబడుతుండగా తండ్రి నాయన ప్రభుత్వ సహాయం చేయండి అనేకులు దాని నిజమైన దేవుని తెలుసుకుని ప్రభావ ప్రవటానికి సహాయం చేయండి నాయన జీవం లేని వాటిని పూజింపకుండా సహాయం చేయండి తండ్రి ప్రభునైనా ప్రభా వీరే వాళ్ళని దర్శించవలసింది ఈ విధంగా ప్రభావ తండ్రి ఇంకా సంఘ ఆరాధనలు సహాయం చేయండి విశ్వాసపరచం ప్రభుత్వం స్థిరపరచండి మనసు ప్రభా యొక్క లక్ష్యము ప్రభా దయచేయండి ప్రభు నాయన తండ్రి నిజమైన బోధకులను లేపండి ప్రభా అబద్ధ బోధకులను తండ్రి అంచువేయండి ప్రభావ నేను తండ్రి మీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేయండి అనేకలు ప్రభుత్వ మీ యొక్క సేవను వ్యాపారంగా చేసుకునే ప్రభావం చేస్తున్నాయి ప్రభానైనా తండ్రి సహాయం చేపడవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభావ భక్తుల గ్రంథ ధ్యానాన్ని మాకు దీవించి ఆశీర్వదించండి నేను ఆ ధ్యానం మాకు ఎంత చేయవలసింది ప్రార్థిస్తుంటున్నాను ఈ విధంగా అందరినీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని మా సంస్థను చేసుకుంటూ ఆన్లైన్ లోదాలు చెల్లిస్తూ రాలేని వారిని ప్రభావారి భాగం వారికి ఇవ్వాల్సింది పెడుకుంటూ మా బిల్లగతం చేసుకుంటూ ప్రార్థన మా ప్రభు మా రక్ష కూడా ఏమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి జీవం కలిగింది ఆయన జీవాధిపతి ఏ సమానికి నాగే ఇదిగోడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వంద స్తో ప్రభు చాలా మంది ప్రభావ అయ్యాక్యానికి రుంబడి జీవించలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి అయ్యా ప్రభా రుప్తవారిని జ్ఞాపకం చేసుకుని అండి అయ్యా ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకుంటున్నారు తండ్రి అయా వ్యర్థమైన మాట ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క చెప్పాలంటే మాట్లాడకుండా ఉంటారు అని నేను ప్రశ్నించే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు తండ్రి రుప్తవారిని జ్ఞాపకం చేసుకోండి శ్రమల మార్గాన్ని పోతా ఉంటే దేవుడు నన్ను నాకేదో అన్యాయం దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి క్రైస్తవులు ఉన్నారు కానీ అయ్యా దాచిపెట్టబడినటువంటి ఆయా మేలు పర్మాన్ని వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు తండ్రి అయా శ్రమ కుటుంబంలో ప్రభావ శ్రమలనే ఇబ్బందుల ప్రభుత్వ ఇబ్బందులనే కొలిమిల ప్రభు మమ్మల్ని పుట్టమే ఇచ్చుండగా తండ్రి అయ్యా మేము స్వర్ణం ప్రభా శుద్ధ స్వర్ణంగా కూడా మారినట్టుగా ప్రభావి కనుగ్రహించాను ప్రభా మాకు అటువంటి సిద్ధపాటు అనుగ్రహించండి శ్రమలోకి అయా నిశ్చితమైతే ప్రభా హాక్షిగా ప్రభా అవసరమైన చోట అవ్వాలి అని అన్నా కూడా ప్రభా ఉన్నాము అని అటువంటి మనస్తత్వాన్ని మాలో ఉంచని దేవానికి ఎంత ఉంది ప్రభా అయ్యా ఇదిగో చిట్టి చివరి రోజుల్లో ఉండగా ప్రభా అయ్యా ఈ ప్రకటన కన్నా ధ్యానించుండగా ఆసక్తిని కలిగించండి మరి పదం తెలియజేయండి వాటిని మేము నెమరవేయడానికి అయ్యా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి పదే పదే ధ్యానించడానికి విసుగా ప్రభా అయ్యా వెంబడించేటువంటి గుణాన్ని మాకు అనుగ్రహించండి వందనాలు అయా మరియు పదం గురించి ప్రార్థన చేయొచ్చాను ఆయన మీరు స్వస్థపరచండి ముట్టండి తండ్రి అయ్యా ఆయన మరి ఆ కోవిడ్ పాజిటివ్ లక్షణాలతో బాధపడుతూ ఉండగా అయ్యా ఆ బిడ్డను మీరు దర్శించండి తండ్రి అయ్యా అట్లాగే పెద్ద చేశాన్ని కూడా మీరు దర్శించండి దేవా అయ్యా ఇంకెవరెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో అయ్యా ఈ సహవాసంలో ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడ్డలు మీరు ముట్టండి స్వస్థపరచండి వారి అక్కరతను తెచ్చండి అవసరాలతో మీరు ఉండండి అయా మీరు గనపరచబడండి ప్రభా అయ్యా వాళ్ళని సాక్షులు మీరు మార్చుకోమని ప్రార్థించావు తండ్రి అయ్యా ఏమైనా బిడ్డలను పరిచయంలోకి పంపించండి అయ్యా తొందర ప్రాంతాలకు ప్రభావ స్వార్థను ప్రకటించే విధంగా ప్రభా అయ్య ద్వారాలు తెరవండి అయా నిశ్చితమైతే ఈ కరోనా వ్యాధి నుంచి ప్రభావం కాపాడండి తండ్రి అయా మీరు సహాయకులుగా ఉండండి సంఘాలు మంచి బోధకల్ని మీరు లేపండి తండ్రి అయా మంచి బోధన ప్రభావినగలిగేటువంటి జనాలు మీరు ఏర్పరచండి ఎందుకంటే మంచి బోధన ప్రభ ఆయా మరియు చాలా మంది ఉన్నారు అయా దురద జీవులకి ఆసక్తి కలిగిన వారు అనేకలు ఉన్నారు ప్రభా స్వకీయ బోధ ఆకర్షితులైన వారు ఆకర్షింపబడుతున్న వారు అనేకలు ఉన్నారు తండ్రి మరి ప్రభావం నిశ్చితమైతే ఒక అవకాశాన్ని అనుగ్రహించి అయా ఆ బయటకు వచ్చి సత్యమేంటో తెలుసుకుని అదార్థమైన బోధను అంగీకరించలాగ అయ్యా మీరు వారిని తీర్చిదిద్దామని అయి పరిచర్లు అందరితో మీరు ఆశీర్దించి మీకు మరి క్రమంలో మీరు ఏ అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సూత్రం వేస్తారు సంపూర్ణ మహు తెలుగుదేవా మా ప్రియ పర్లకు తండ్రి సూత్రమైన పరిశుద్ధిగా ఈ గడిచిన కాలంలో మమ్మల్ని అందరినీ ప్రభావంగా కాపాడైనా రూపంలో మిమ్మల్ని పత్రపర్చుకున్న ప్రభు మిమ్మల్ని సజ్జలకు పెళ్లి కట్టుకున్న యువరాత్రి మిమ్మల్ని కాచి కాపాడైనా నీకు ఇంకే వంద్రవా మీకే కృతజ్ఞత లక్కించడం సమస్త ఘనత మహిమ ప్రభావం నాకు హాల్దీయ ప్రార్థిష్టకు మీ వాక్యాన్ని బట్టి వందల ప్రభావం మాట్లాడిన ప్రభావ ఓ నా అనేక పరిగణించే ప్రభావం హెచ్చరిస్తున్నారు ప్రభావాన్ని ఇంటిగా జీవించాలనే ఒక విషయాన్ని మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందా తర్వా మీరు మొట్టమొదటి మంచి ప్రభావం కోడలాగానే ఉండాలి ప్రభావం తెలుసులాగా మీరు ఉండాలి ప్రభావ ఆ రీతిగా ప్రభావం మా చీట్లు ప్రభావ చక్కగా కట్టుకున్న గోడలాగా మేము తయారు చేసుకోవాలా మీ వాక్యం మాకు మీ వాక్యంతో మా చీట్లు మేము పోల్చుకుని మీ వాక్యం అనుకూలంగా మేము జీవించాలా న్యాయం ప్రభావ నీతిగా ప్రభావం జీవించలాగానే సహాయపడండి చక్కగా కట్టకుండా గోడలాగా ఉండాలి ఎలాంటి వంకరకాండదు త్రవా ఆయన మీ వాక్యం చేతిని మన నడకలను శుద్ధికరించుకోవాలా ప్రతిదిన ప్రభాన్ని పరిశీలించుకోవాలి ప్రభావా రీతిగా మమ్మల్ని తయారు చేయని త్రవా నాకేమైనా తండ్రి లేకుంటుంది తీర్పు వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఇసుక తీర్పులో నుంచి మమ్మల్ని ధైర్యం తీసుకొచ్చా తీర్మాన పోవద్దు ప్రభావ ఆయన ఇసుక ఏ స్థితిలో తిరుగుబడి ఉందో అదే స్థితిలో చివరి వరకు మీకు సాక్షిగా జీవించాలా మీకు నీటిని పట్టే ధైర్యంగా ప్రకటించాల ప్రభావ ఏ విషయంలో మేము ఏ విషయం చిల్పించుకోకుండా ప్రభావ మరి విశేషంగా మా కఠిన పరచుకోకుండా ప్రభావ మీరు గట్టించినప్పుడు ప్రభావం తిరగాల ప్రభావం మాతో మాట్లాడటప్పుడు మేము ఆలోచించాల ప్రభావ నాది ఆ రీతిగా ప్రభావం తయారు చేయండి మా మనుషులను తయారు చేయండి మా మనసు కరో అది వేల పోతున్న ప్రభావ మీక్యాలను కేంద్రీకరించుకున్న ప్రభావిత విషయాలను మేము అర్థం చేసుకున్న ప్రభావ మా జీవితంలో ప్రకారమే జీవించి మరి విశేషంగా ప్రభావ అనేక అనుభవపూర్వకంగా ప్రకటించలాగా అలాంటి పరిశీధా మీకు నడిపింపు మాకు దాని చెయ్యన ప్రభావిత కష్టకరమైన ప్రవాణి ప్రవాణి మాకు అర్థం కావట్లేదు ప్రభా అనాడు ప్రభా దానిక అర్థం కాలేదు ధాన్యలు మిమ్మల్ని ప్రభావం చూపించిన దేవుడు వేసే ప్రభావ ఒక ప్రభావ చక్కడికి చూపించిన యోగేసే తర్వా నైనా యుగ సమాప్తి ఏం జరుగుతున్నా తర్వా కానీ వాళ్ళ కాలంలో నెరవేర్లేదు ప్రభుత్వ మా కాలంలో నెరవేర్చిన ప్రభావ మరి బొగ్గు విశేష గురించి మేము జాగ్రత్తగా ధ్యానించాలా మీ దాని నుంచి పరిశీలించాలా వాటిని అది మా కాదు ప్రభావ కేవలం మీ వల్లే సాధ్యమైన ఆత్మ వల్లే మాకు వాక్యం చెప్పిన కనుక ప్రభావ మీకు పశుగా నింపని ప్రభావ ఆయన కొంత లెక్కలు అడిగివర్శిస్తాం కంగ కొ లెక్కల విస్తారంగా మీ నింపని ప్రభావ అలా అపూర్సులు ప్రభావ ఆయన ఏమిటిగా మీ ఆత్మ అభిషేకం పొందుకుని ప్రభావ ధైర్యంగా వాటిని కదిరించిన ప్రభావ ఎన్నో అటంకాలు వచ్చిన తర్వా ఎంతో మంది వ్యతిరేకించిన తర్వాత ప్రభావ వాళ్ళు ఏమిటి మీరు నడిపించారు వరకు మీ తప్ప అలాంటి సేవ జీవితం కలిగిన ఉండాలి ప్రభావా అలాంటి తాత్పర్యం కలిగిన ముందుకు మా గుడి మీరే ఇస్తే తర్వా మీరే మాకు సహాయక సాధిస్తాం ఏమైనా కౌశాల ప్రభా మేము జాగ్రత్తలు అర్థం చేసుకోవాలన్నా మీరే మాకు సహాయకులు అయినా కౌశాలను మాకు అందరు దివ్యం దాని ప్రభావా అర్థం సమయం పట్టిన ప్రభావం తర్వాత మీరే ఆయన ఆ రోజు తర్వాత మీరు అక్క ఉపమానం చేసినప్పుడు కవా శిష్యులందరూ గొప్ప జనసము అంత కూర్చొని వాళ్ళందరూ మీరు బోధించినప్పుడు తర్వా ఎన్నెన్నో విషయాలు బోధించినప్పుడు ఎన్నెన్నో ఉపమానాలు చేసినప్పుడు కానీ ప్రతి ఉపమానం వెనక ప్రభావ ఒక సత్యం ఉంది త్వ అది మనుషులు ఎక్కడ జీవిస్తున్న అనేది మీరు ఓ ప్రవా ప్రవక్తల గ్రంథాలు కనుక ప్రవక్షణ అర్థం చేస్తున్నప్పుడు తవ్వ మీరు చెప్పిన ఉపమానానికి ఒక ప్రవక్తలు గ్రంథాలు తీసుకోవా చాలా దగ్గర సంబంధం ప్రవా కానీ అది మీరు చూడగలుగుతున్నప్పుడు ఎంతో మర్మం ఒక దాచబడింది ప్రభావ అది మాకు భయపడుతున్నారు ఈ రోజు మా కన్నులు విప్పిన మా పదాలు తెలిసిన ప్రభావ మీకు వందనాలు వాటిని జాగ్రత్త అర్థం సహాయపడండి ప్రభావ ఏకాంతంగా ప్రభావ శిష్యులు ఒక అర్థం కాలేదు ఆ గుంపులో ఉన్నప్పుడు ప్రభావ కానీ వాళ్ళు ఏకాంతంగా మిమ్మల్ని అడిగినారు ప్రభా అడిగిన పిల్లలు ఎంతగా ప్రభావ విశుద్ధీకరించి వాటిని ఒక తండ్రి చిన్నపిల్లలు చెట్లా చేసుకోవాలి చెప్పినారు ప్రభావ అలాంటి అలాంటి అనుభవం మాకు అనుకరించిన మాకు అర్థం కావాల్సిన ప్రభావ మీరే సహాయపడండి ప్రభావ అతన్ని ఎందుకంటే ప్రభావ మాకు అన్ని తెలిసిన ప్రభావ దేని తెలియదు ప్రభావ మీరే మా సహాయకుడు ప్రభావ ఒకవేళ శిష్యులు తెలియజేసినప్పుడు మాకు తెలియదు మేము శిష్యులు ప్రభావం త్వ మాకు సహాయం పరచండి అర్థం చేసుకోవాలన్నా మీరే మాకు సహాయలు నడిపించి మా మంచి నేనుగా మార్చి నూటలుగా మేము సాధించాలి ప్రభావా అలాంటి పెద్దలుగా మన సాధ్యం అదిష్టం ఇంకా ఆశీర్వించండి ఒక అర్థం చేసుకోలేదన మీ సాయం మీకు పర్షపాతం నడిపించండి నాదే నా ప్రభావానికి వంద నేర్చుకోవాలని నడిపించండి ఆటంకాలు కొట్టి వాళ్ళ కుటుంబాలను ఆశ్రయించి ఆత్మీయ జీతంలో మీ వాక్యములు అభివృద్ధి పొందే ప్రభావం కల్పించే కుటుంబాలేసి మీ ఆకు చిత్తపరచుకోవడానికి ఆదిష్టమైన ఆ రీతిలో ప్రభావ కోవిడ్ వైరస్ బాధితులు ఎవరైతున్న ప్రభావాలకు వచ్చిన ప్రాద్ష్టమైన అది బహు విజించి పనిచేస్తున్నది మీ వల్ల మీరు చూస్తున్న ప్రభావం కానీ ఇంకా చూసి ప్రభా ఆయన ఇష్ట ప్రభావం ఒక ప్రభావ వైరస్ గర్తించడానికి ఆదిష్టమైన వాక్యం చెప్తున్న యూహోగా ధాన్యం చూసిన వాక్యం తండ్రి మీరు గర్తించడానికి ఆదిష్టమైన ఒక వైరస్ అయినా మంచిగా సాయపడి పాపం ఇచ్చి వాళ్ళు విడుదల పొందాలి పశ్చాత్తపడి ప్రభావ మీ సంగతికి రావాల పాపం పెట్టాల ప్రభా క్షమించండి కటాక్షం చూపించండి ప్రభావ కనికెళ్ళను చూపించండి మనం ప్రార్థిష్టం ప్రతి బిడ్డలైనా ఆకర్షించుకోవడానికి ప్రార్థిస్తామన్నా ఒక ఆత్మ కూడా నశించుకోవడానికి ఇష్టం లేదన ప్రతి ఆత్మ నాదని ప్రభుత్వాలు కాబట్టి లంక నిజ ప్రభావ కరుణించండి కృపజ్ చేసు ప్రతి పదవిని ఆకర్షించుకోండి పాపకు జీతం విడుదల పొందాలా మార్గం పొందాలా పాప క్షమాత నిమిత్తం ప్రతి వాడు ఏసుక్రీస్ అన్న పాపం పొందుకోవాతని గ్రహించి నిమిత్తం సేవించాలా సృష్టించాలా మరి విశేషంగా మీ వాక్యం ప్రకటించాలా అందు విశ్వాసంగా ప్రతి ఒక్క కార్యం ప్రతి సంఘం సర్వసాగా సంబంధించిన ప్రతి ప్రాశాలు ప్రతి సంఘం ధ్యానించాలా అది విశ్వాసాలు ప్రకటించినప్పుడు వాళ్ళు జీతం సరి చేసుకుంటారు కావా కానీ అలాంటి బోధ లేదు కావా నైనా ఇస్తు సంఘం బోధ రావాలా బోధ రావాలా ఇంత బోధ రావాలి ఇస్తు ఆయన ఇష్టప్రభ మంచి గోడ రావాలా ఇష్టప్రభ మీరే సహాయపడమని ప్రాదిష్టమైన సాయపడండి నాది ఒక స్వష్టపక్షణం ప్రాదిష్టం ఒక వైరస్ బాధితులు ఒక విజయ పేరు చెప్పిన ప్రభావించిన ప్రాదిష్టమైన ఆ కుటుంబాన్ని కనిపించండి సంతమైన స్వచ్ఛతంగా ఇచ్చిన ప్రభావ ఆయన మీరే స్వస్థపచ్చే దేవుడు ప్రభావ మీరు తప్పపరిచిన వాడు ఎవరు లేదు ప్రభావ ఎందుకంటే రావాలి ప్రభావ ఆయన మీరు స్వస్పడ కుటుంబాన్ని స్పష్టం చేయాలి ఆ జాస్ కూడా తాకిన ప్రభావం ఆరోగ్యం ఇచ్చేయండి గొప్ప సేవకులు తయారు చేయడం తన కుటుంబాలను సిద్ధపడాలిపరచాలా ప్రకటించాలిష్యులుగా చేయాలని ప్రతి నటించాలా సో ప్రభావ విషయాన్ని గ్రహించాలా ఈ ప్రవేశాన్ని జాగ్రత్తగా ప్రేమతో మనుషులకి హెచ్చరించాలా ప్రభావం అభిషేకం అందరు చేసి రాకుడిని సిద్ధపరచుకున్నాను త్వరలో ఆయన పరిశుభ్రు ఆమె పరిశుద్ధ మహన్నత సర్వ నత సర్వాధికారి సర్వకృపని అధికభ మీకు వందనాలు స్వల్చంలో ప్రవేశపెట్ట వందనాలు ప్రభావత తల్లి ప్రభాయన కాలు ప్రభావితం కలిసి పెడుతున్నారు ప్రభా కేవలం మీ కృప మీ ప్రేమ తల్లి ప్రభాయన శుభ్రద్ధ దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా స్ ప్రభా వాతాయినా ప్రయాణిస్తున్న మమ్మల్ని మీ తది వెలుగులోకి తీసుకువచ్చి సత్యముగా నడిపిస్తున్నందుకు వండునాడు ప్రభు ఆయన సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించమని వేడుకొని చూస్తున్నాను సహాయం చేయడం వేడుకొని చూస్తున్నాం తండ్రి మితపడుతున్న వాక్యము అర్థమవుట జ్ఞానముగా ఆయన జ్ఞానం పొందుకొని జ్ఞానముగా నడుచుకునే సహాయం చేయండి భక్తి జ్ఞానంతో ఆయన ఇతరుగా నేను సావర్న చేయటం సహాయం చేయండి గొప్ప కార్యాలయాన్ని చేయండి ప్రభు ముఖ్యంగా కోవిడ్ బాధితులను బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆయన ఇతరగా కృపారావు ధర్మ తిన్నాను తండ్రి ప్రభావ ఆయన జీవితంలోనైనా కోవిడ్ వచ్చి ఉంది ప్రభావ ఆయనకు ఆయన అపాయకరమైన స్థితిలో నుంచి తల్లి ప్రభావ సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి ఆయన మీరు ముట్టమని కాసమని పెట్టుకుని చుట్టిన ప్రభా మీరు కనిక రీతమని పెట్టుకున్న చుట్టాం తండ్రి అదేవిధంగా కోవిడ్ బాధితులని అందరినీ నష్టం చేసుకుని ప్రభావ అయినా సంపూర్ణ స్వచ్ఛత మంచి ఆరోగ్యం మంచి ఇమ్యూనిటీ పవర్ దయచేయడం ప్రభావ వారికి కావాల్సిన రక్షణ దయచేయడం ప్రభావ ఆయన మనసు మార్చుకునేటట్టు సహాయం చేయండి ఆయన మీకు వంద నాలుగు సంవత్సరాలు తెలుసుకుంటున్నాం ప్రభు ఆయన వాళ్ళ స్కూళ్ళలో మెడికల్ బారిన పడిన రైతులను తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్నా ఛాయిస్ తల్లి అదే విధంగా సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నారు సంఘము తండ్రి ప్రభావం మహిమ పచ్చే విధంగా ఉండటం ఛాన్స్ అంతకాలంలో సంఘము కచ్చములు బోధించటం ఛాన్స్ అబద్ధ క్రైస్తవులు అయినా ఏస్తు ప్రభావాలు అయినా అయితే ఆయన ప్రభావ యొక్క తండ్రి ప్రభావం ఆ ఆయా తండ్రి ప్రో మీకు మహిమ మాత్రమే వచ్చినట్టు సహాయం చేయండి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఆయన యవన అది వాడు గుర్తు ఎరుగుతూ సహాయం చేయండి ప్రభావ యువనలుగా ఉన్న మమ్మల్ని వెలుగులోకి నటించడానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా సహాయం చేయమని వేడుకొని ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయండి ప్రభావ అనేకులు రక్షింపబడి తక్కు మార్గాలు ఇంకా మని వేడుకొని తింటున్నాం గ్లాస్ మరి ప్రార్థిస్తున్నాం ప్రభావ బిడ్డ కిడ్నీ బ్రెయిన్ ని చూపించుట్టండి ప్రభావం తల్లిదండ్రులకి ధైర్యం డైట్ చేయండి చిన్న దేశాన్ని బట్టి మీకు వందనాలు పొగ్వాల్ పొగవా ఆయన చిన్న క్రిస్టియన్ బట్టి మీకు వందనాలు సహాయం చేయండి అదే పబ్బా ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బ్రదర్ డానియల్ గారిని బట్టి మీకు వందనాలు సంపూర్ణ సొత్త డైట్ చేయండి బ్రదర్ని బట్టి వందనాలు ఆయన ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి పోవ్వ అదేవిధంగా పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు నమ్ముస్తున్నాను వేడుకుని గొప్పం చేస్తామని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ శ్రీ కుమారు నేను మీ యొక్క తీర్పుని ఏ రీతిగా అమలు పరిచం చూపించిన తండ్రి ఏ రీతిగా తండ్రి ఒక తెలుగు వాడిపోతుంది మీ యొక్క తీర్పు గురించి భక్తిస్తాను నేను అతని తన కాలంలో మీరు మీకు తిరుపటం చేసినప్పుడు ఆ యొక్క తండ్రి ద్వారా యొక్క తీర్పును అమలు పరచలేదు ఈరోజు దృష్ట శక్తులు ద్వారా మీరు భక్తికి నా యొక్క సత్యాన్ని రీతిగా నేను ప్రకటించాను కష్టకరంగా ప్రతించకం నేను కానీ మీరు చూపిస్తాను మాకు అయిపోయాన్ని కాబట్టి నేట్రహించలేదు గ్రహించకపోతే పెద్ద బైతే జీవితంలో నేర్చి పెద్ద కాబట్టి మీరేమో వైరస్ బాధితులు ఆదరించలేదు సుఖం టెన్షన్ చదిపోతున్నారు తర్వాత మనసు తీసుకోండి శక్తి వాడుకోని మీకు మానుషం మీద ఇక్కడ ఎక్కడ ఉత్పాతం లేదు ఎక్కడ రావడాన్ని ఆడలో దాన్ని ప్రకటిస్తున్నాం మరోసారి అవకాశం ప్రకటిస్తున్నాం మెడల్ మీ రాక కాళాంశంలో మీ సరిగిచ్చి నన్ను చదువుతున్నాను కండి ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రతి ఒక్కరికి పరచండి లేదా కాదాంశంలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం తీసుకుంటే కదండి కొత్త తీర్చారు మరి మీరు రాకపోసులో పచ్చుకోమని ఏసక్ష ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన కదా ఏసన నడిపిస్తూ మనందరికీ చాలా కాలాక ఆమె